I <laughs> love జనం అర్జును యొక్క పరిస్థితి తిరిగి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నావు మొదట లో చివరి శ్లోకం ఉండదు అర్జును యొక్క పరిస్థితి వర్ణిస్తున్నారు గాంధీవం జారిపోయింది పాశుపతం జారిపోయింది శిరస్సంతా గిరగిర తిరుగుతున్నది ఇటువంటి పరిస్థితులు వ్యాసమహర్షి మొదట అధ్యాయం చివర భాగం వర్ణించినారన్నది ఇప్పుడు ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జవాబు అర్జునుడు యొక్క పరిస్థితి చూచి శ్రీకృష్ణ పరమాత్మకు ఆశ్చర్యం కలిగిందండి తం తథా కృపయా విష్టం అశ్రుపూర్ణా కులే అశ్రుపూర్ణా కులే కంటి వెంట ధారధారగా నీళ్లు కారుతున్నాయండి అర్జునుడు ఎవరండి చెప్పండి హీరో పాండవుల పక్షంలోనండి నాయకుడు అటువంటి నాయకుడు దుఃఖిస్తున్నారంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదండి అది ఇది ఒక స్పెషల్ కేసు ఇది ఎవరైనా సామాన్యులు పెరిగి అధైర్యం కలిగిన వారు ఏ ఎవరైనా దుఃఖపడితే దుఃఖపడవచ్చుగాక కానీ అర్జునుడు అటువంటి హేమహేమి బలవంతుడు వీర్యవంతుడు సాహసవంతుడు ధైర్యవంతుడు మరి దుఃఖిస్తున్నారంటే ఇది ఒక స్పెషల్ కేసు కదండి కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ గారు ఆశ్చర్యం కలిగిందండి అష్టపూర్ణాకులేక్షణం అది కంటి వెంట ధారధారగా ఆ దుఃఖించటం ఏమిటండి ఇది అర్జునుడి అర్జునుడికి ఎంత భౌతికమైనటువంటి సామర్థ్యం ఉందో మీకు తెలుసు కదండి ఫిజికల్ స్ట్రెంగ్ అది కానీ అది చాలదు సుచరం రెండు శరీరములు ఉన్నాయండి ఫిజికల్ బాడీ అండ్ మెంటల్ సుచర్ రెండు ఉన్నాయి భౌతికమైనటువంటి శరీరం మానసిక శరీరం ఈ రెండు దాటితే ఇంకోటి ఉందండి ఆత్మ శరీరం సుచారం దానికి ఏ విధమైనటువంటి వికారములు ఉండవండి ఆత్మ శరీరం అది నిర్మలం నిర్వికారం నిశ్చలం అటువంటి పరిస్థితి కనుక దాన్ని కూర్చుని రిపేర్ మనకు అవసరం లేదండి ఈ రెండింటి యొక్క రిపేర్ మనం చేసుకోవాలి జాగ్రత్తగా ఏ చెప్పండి స్థూల సూక్ష్మ శరీరం ఈ రెండు కనుక ప్యూర్ మహాపరిశుద్ధంగా కనుక్కుంటే కొత్తగా మనం మోక్షానికి ఏం ప్రయత్నం చేయవలసిన అవసరం లేదండి అవర్ వర్క్ ఈజ్ ఫినిష్డ్ అవర్ డ్యూటీ ఇస్ ఫినిష్డ్ ఎప్పుడు ఇఫ్ దీస్ టూ బాడీస్ ఆర్ ప్యూర్ అది రెండు హెల్తీ ఆరోగ్యంగానూ పవిత్రంగాను ఉంటే చాలండి చ నేను అడిగినాం ఒక వశిష్ఠ మహర్షి గారి యొక్క వాక్యం మీకు చెప్పినాను తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను రామచంద్రునికి పదహారు సంవత్సరముల వయసులో బోధిస్తారండి ఎవరు వశిష్ఠ మహర్షి ఎంత బోధో తెలుసండి ముప్పై శ్లోకములండి ముప్పై శ్లోకములు అవన్నీ రాసింది ఎవరో తెలుసండి వాల్మీకి మహర్షి మన రామాయణం రాసినారు చూడండి వారే యోగ వాసిష్టం లేక వాసిష్ట మహారామాయణం అని చెప్పి గ్రంథం రాసినారు వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి చేసిన బోధంతా కూడా చక్కగా రికార్డు చేసినారండి ఎవరు వాల్మీకి మహర్షి దానిలో ఒక శ్లోకం చెప్తాను రామచంద్ర మోక్షం ఎక్కడన్నదో తెలిసిన ఆకాశంలో లేదు పాతాళంలో లేదు భూమిది లేదు నమోక్షో నవసృష్ట పాతలే చే నిర్మలమైన మనసే మోక్షం ఎంత చక్కగా చెప్పారు చూడండి ప్యూర్ హార్ట్ అంతేనండి ఇంక మోక్షానికి ఇంకా వేరే దారి లేదు మనస్సు పవిత్రమైతే దట్ ఈజ్ శల్వేషన్ దట్ ఈజ్ లిబరేషన్ దట్ ఈజ్ పర్ఫెక్షన్ చూసారా మనస్సు శుద్ధంగా ఉంచుకోవాలని అంతే ఇంకేమీ లేదండి మీ మస్ట్ మేక్ ఇట్ ఏ మిర్రర్ అది చూడండి అర్థం ఎంత నిర్మలంగా ఉంటుందో చూడండి ముఖం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ప్రత్యక్షంగా గోచరిస్తుంది ఎక్కడా అర్థంలో ఇంకా దేంట్లో కూడా అటువంటి రిఫ్లెక్షన్ ఉండదండి ప్యూర్గా ఉంటుంది మనస్సు అదే విధంగా మన హృదయాన్ని గనక మహాపవిత్రం చేసుకుంటే కొత్తగా పొందవలసింది ఏమిటండి లోపల ఆత్మ దేవుడు భగవంతుడు ఉండనే ఉన్నారు ప్రతి వారికినండి కొత్తగా దేవుణ్ణి పొందటం కాదు ఈజ్ ఆల్రెడీ హియర్ బట్ కవర్డ్ అబ్బాయిగ్నోరెన్స్ అది ఆవరణ చేత అవివేకం చేత అజ్ఞానం చేత కప్పబడ్డాడు ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి నాట్ టు రియలైజ్ గాడ్ బట్ టు రిమూవ్ ది హిండరెన్స్ అది మనకు దేవుడికి మధ్యలో ఉన్నటువంటి అపవిత్రత ఈ మనోమాన్యం ఇది దీన్ని దీన్ని కనుక తొలగిస్తే కొత్తగా చేయవలసింది ఏమి లేదు అంటే ఈ వశిష్ఠ మారు చెప్తున్నారు రామచంద్ర మోక్షం ఆకాశంలో లేదు పాతాళంలో లేదు భూమిది లేదు పవిత్రమైన మనస్సే మోక్షం విబోధితం కనుక శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు యొక్క పరిస్థితి చూచినారు ఇది వండర్ఫుల్ ఆశ్చర్యంగా ఉంది ఏమిటి హీరో అర్జునుడి యొక్క భౌతిక సామర్థ్యం ఎంత గొప్పదంటే ఏదైనా పిడుగులు పిడుగులు పడబోతుంటే జనులు ఏం చేస్తారో తెలుసండి అర్జునుని యొక్క పేరు ఉచ్చరిస్తారండి కదండి సంప్రదాయం అర్జున పల్గున పార్థ ఈ విధంగా అర్జునుడు యొక్క పేర్లు ఉచ్చరిస్తుంటారు సవ్యసాచి ధనంజయ అని పేరు ఉచ్చరి కారణం వారి పేరులోనే అంత మహత్వ ఉన్నదన్నది పిడుగులు కూడా ఆగిపోయేటువంటి శక్తి అటువంటి ధీరుడైనటువంటి అర్జునుడు చూ యుద్ధంలో ప్రవేశించంగానే ఈ విధంగా దుఃఖపడుతున్నారంటే ఇది వండర్ కదండి ఇది ఆశ్చర్యం కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ దీన్ని సరి దారిలో పెట్టకపోతే జనులు అనేక విధాలుగా ఆశ్చర్యపడిపోతుంటారు ఇదేమిటి మహావీరుడు ధీరుడు యుద్ధంలో ప్రవేశించిన తర్వాత పాండవ అందరికంటే సాహసవంతుడైనటువంటి మహనీయుడు ఈ విధంగా చేస్తున్నాడని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ దీన్ని రెక్టిఫై చేయాలనుకున్నారు ఈ దుఃఖం పోగొట్టాలని చెప్పి వెంటనే తన దగ్గర ఔషధాలు చాలా ఉన్నాయండి దేనికి ఈ వ్యాధికి ఏ వ్యాధి అజ్ఞానం దేహాభిమానం మమ అహం ఈ రెండు తగులుకున్నాయండి సరే కనుకనే చూడండి స్వజనం స్వజనం స్వజనం అని చెప్పేసి గీతలో చెప్తున్నారు మొదటి అధ్యాయంలో అర్జునుడు ఇదో మా వాళ్ళు మా అని చెప్పేసి తర్వాత నేను దేహం ఇదిగో వీళ్ళందరూ దేహాలు అని చెప్పి అనుకుంటున్నారు ఎవరో అర్జునుడు దీన్ని ఈ ఇది సరైనటువంటి వార్ విషయం కాదండి ఇది ఎందుకంటే యథార్థమైనటువంటి విషయం కాదు యథార్థమ తెలుసిన అహం బ్రహ్మాస్మి చిట్ మీరు కాని వారు కాని ఎవరైనప్పటికీ కూడా బ్రహ్మస్వరూపులని గీతలో ఇప్పుడే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబోతారు నేవాహం అర్జున నేను గాని అహం అంటే నేను నత్వం నీవు ఇమే జనాధిపాహ వీళ్ళందరూ కూడా ఎవరో తెలుసిన నైవ న భవిష్యామ సర్వే వయమతపరం వయం భయం అంటే ఏమిటి క్లోరన్ బహువచనం వాడారండి మనమందరం కూడా శాక్ష స్వరూ భగవద్గీత గొప్పతనం ఇదేనండి అవతార నేను అవతార మూర్తిని నేను గొప్పవాడిని అని చెప్పి శ్రీకృష్ణ మాత్రం చెప్పుకున్నారా లేదండి నేను గొప్పవాడిని మీరు గొప్పవారు వారు గొప్పవారు ఆల్ ఆఫల్స్ ఆర్ రిటర్న్ ఇదండి భగవద్గీతలో చెప్పి పరమ సత్యం అది ఎవరిని చిన్న చూడదండి ప్రతి వారిలో కూడా ఘనీభవించినటువంటి దైవస్వరూపం ఉండదని చెప్పి ఉద్ఘాటిస్తున్నదండి భగవద్గీత నేవాహం జాతునాసం నే జనాధిప నైవ్యామ సర్వే వయమతపరం ఇప్పుడే దాని గురించి చేస్తాం అసలు ఈ అధ్యాయంలో ఏ విధంగా ప్రవేశించాలో వినండి మొట్టమొదట్లో సాంఖ్యయోగం అనే పేరు పెట్టారండి దీనికి సాంఖ్యయోగం ఏమిటండి దాని అర్థం సాంఖ్యం అంటే సంఖ్య సంఖ్యతో కూడింది సాంఖ్యం సంఖ్య అంటే ఏమిటండి ఈ ఆత్మవిచారణ చేసేటప్పుడు సంఖ్య యొక్క ప్రవేశం అంటే సంఖ్యను ఆశ్రయించవలసి వస్తుందండి ఏమిటంటే సంఖ్య వినండి ఇరవై నాలుగు తత్వములు అంటారు ఇరవై తత్వములు ఇది ఆత్మ కాదు ఇది అనా దృశ్యం మనకంటే వేరు ఏమిటా ఇరవై చెప్పండి ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు ప్రాణములు అంటే పంచప్రాణములు పంచ మహాభూతములు చూ కదా మనస్సు బుద్ధి చిత్తము అహంకారం ఇరవై ప్లస్ నాలుగు ఇరవై నాలుగు ఈ ఇరవై నాలుగు తత్వములు జడమైనటువంటివి ఆత్మ కాదండి అనాత్మ స్వరూపం అని విచారణలో సంఖ్యను ఆశ్రయించవలసి వస్తుంది అందుచేత ఈ ఆత్మ విచారణకు సాంఖ్యము పేరు పెట్టారు మరి కొన్ని చోట్లండి తొంభై తత్వములు చూ తొంభై ఆరు తత్వములు అని ఇవన్నీ కూడా నెగిటివ్ ఇది మాయా సంబంధమైనటువంటి ఏ దృశ్యం మీరు కాదు మన దృక్స్వరూపలం అని చెప్పి శాస్త్రం బోధిస్తున్నదండి సార్ కనుక యోగం అంటే యథార్థంగా మనస్సుని ఈ బాఖ్యమైనటువంటి ఈ దృశ్యజాలం మీద ప్రవేశింపని ఇయ్యకుండా ఉపసంహరించి దృక్స్వరూపమైనటువంటి ఆత్మలో నిలకడగలిగేటట్టు చెయ్యటమే మోక్షం ఇతరు యోగ సూత్రం రాశారండి మొట్టమొదట ఏమిటి చెప్పండి యోగ చిత్త వృత్తి నిరోధ యోగం అంటే పరిగెత్తే మనస్సుని నెమ్మదిగా లోపల తీసుకొచ్చి ఆత్మ ఎందు స్థాపించటం అప్పుడేమవుతుంది తదా తద అంటే అప్పుడు ద్రష్హో స్వరూపే మనసు మనస్సు స్వస్వరూపంలో నిలకడగలిగిపోతుంది పరమానందం అనుభవిస్తుందండి అట్లా కాకపోతే వృత్తి సారూప్యమితర వృత్తి బహిర్ముఖం అయిపోయేటప్పటికో చంచలం అయిపోయి నానాభ్రష్టత్వం కలుగుతుందండి కనుక మనం ముఖ్యంగా చేయవలసిన పరిగెత్తటువంటి మనస్సును విచారణ చేసి వైరాగ్యం చేత లోపలికి తీసుకురావాలి తాను కానటువంటి ఈ తత్వములు ఉన్నాయి చూడండి వాటన్నింటినీ కొంచెం దూరంగా పెట్టి తన స్వరూపమునందు నేలకడ కలిగిన ఇదేనండి ఆత్మవిచారణ సాంఖ్యం సాంఖ్యం అంటే సంఖ్యతో కూడింది తొంభై తత్వములు ఇరవై తత్వములు ఇవన్నీ మనం కావు ఏ నేతి నేతి అంటారు న ఇతి న ఇతి ఇది కాదు ఇది కాదు ఇది కాదు చూడండి మన ఆత్మవిచారంలోనండి ఒక్కొక్క వస్తువు తీసుకోవటం చూడండి ఇప్పుడు శరీరం ఇది ఆత్మవునా కాదా అని విచారించి ఇది జడమైంది వికారభూ ఇష్టమైంది రేపో మాపో నశించిపోతుంది నేను ఎట్లా అవుతాను ఆత్మ చెప్పండి కనుక ఈ శరీరం నేను కాదని చెప్పి దాన్ని తీసి అవతల బారేస్తాను కనుక దీని పేరు నా ఇతి నా ఇతి ఇది కాదు ఇది కాదు అని చెప్పి నెట్టేస్తే ఈ విధంగా ప్రపంచంలో ఉన్న దృశ్య వస్తువులన్నీ ఇది కాదు ఇది కాదు అని చెప్పి తోసివేస్తే ఒక్క వస్తువు మిగులుతుందండి ఇక దాన్ని నెట్టేయటానికి వీలులేదండి అసాధ్యం ఎందుకంటే మనస్సు రూపంగానే ఉన్నది చూసారు ఇప్పుడు మనస్సు అయితే వృత్తి ఆ వృత్తి కనుకపోతే మనస్సు నిశ్చలం అయిపోతుంది కన్ను కన్ను మూసుకుంటే ఈ దృశ్యం అంతా లేదు ఈ విధంగా చేతులు ఏమి కదిలించుకుంటూ ఉంటే నిశ్చలంగా ఉంటుంది ఇవన్నీ కూడా మానేయొచ్చు చూడకుండా ఉండొచ్చు ఏదైనా మనస్సు సంకల్పాలు లేకుండా ఉనీ నేను ఉన్నాను దాన్ని తీసేయండి చూస్తాం ఇంపాసిబుల్ యూ కెనాట్ రిమూవ్ ఇట్ ఇది కాదు ఇది కాదని చెప్పి మనం కానటువంటి వస్తువుల్ని దూరంగా బారేస్తే ఏది తీసివేయటానికి వీలు లేనిటువంటి స్థితిలో ఉన్నదో అదే ఆత్మ నేతి వాక్య నాశేషితం పదం పరిత్యం అశక్తత్వీతి సుఖీభవా శాస్త్రంలో చెప్తున్నారు ఇది కాదు ఇది కాదని చెప్పి అన్నిటినీ నెగెట్ చేస్తే ఏది తొలగించటానికి వీలు లేదో అదే ఆత్మ ఆత్మని తెలుసుకోవాలంటే పెద్ద కష్టమేం లేదండి అనాత్మ వస్తువులన్నింటినీ దూరంగా వేస్తే మిగిలేదే ఆత్మ చూచారా ఆనాడు రామాయణ కాలంలోనండి శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు సీత అరణ్యవాసానికి బయలుదేరారండి ముగ్గురు పోతూ పోతుంటే ఈ వార్త అక్కడ మునిపల్లెలు ఉన్నాయండి అరణ్యంలో మునిగ్రామాలు ఆ ముని చక్కగా గృహస్థులు ఉన్నారు వానప్రస్తులు ఉన్నారు బ్రహ్మచారులు ఉన్నారు అందరూ చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉన్నారండి మునిపల్లెలు అక్కడ మునిపల్లెలు వారికి తెలిసిందండి అవతారమూర్తి అయినటువంటి రామచంద్రుని యొక్క పాదధూరి మన గ్రామం వైపు మన గ్రామంలో పడబోతుందంటే వారు పరమానందపడి వారిని రిసీవ్ చేసుకుని వారిని సన్మానం చేయాలని చెప్పి అందరూ ప్రయత్నం చేస్తున్నారు ఎవరు మునిపల్లెల్లో ఉండేటువంటి మునీశ్వరుడు ఒక మునిపల్లికి రాబోతున్నారండి వార్త తెలిసింది వారికి అందరూనండి ఆ ముని గ్రామంలో ఉండేటువంటి మునీశ్వరులంతా ఒకవైపు కూర్చున్నారు వారి భార్యలు అంటే మహిళ మహిళా సమాజం అంతా ఒకవైపు కూర్చున్నారు వారి యొక్క రాక కోసం ఎదురు చూస్తున్నారండి వారు రాగానే అందరూ వారికి పూజలు చేసి దండాలు పెట్టి సత్కరించినారండి ఎవరు ఈ మునీ మునీశ్వరుడు మునీశ్వరుడు భార్యలు ఏ అంత పూర్తి అయిన ఒక అమ్మగారు ఒక మునీశ్వరుడు భార్య ఆలస్యంగా వచ్చిందండి ఆలస్యంగా వచ్చి రామచంద్రుడు ఎవరో తెలియదు సీతమ్మ ఎవరో తెలియదు అండి అడిగింది సీతమ్మ ఎవరు అని చెప్పి అక్కడ మహిళా సమాజంలో కూర్చున్నారండి సీతమ్మ అందరు ఆడవాళ్ళలో కొత్తమ్మగారు సీతమ్మ పక్కన కూర్చుని అమ్మ ఈ మునీశ్వరులంతా ఒకే రకంగా ఉన్నారు నీ భర్త అయినటువంటి రామచంద్రుని కొంచెం చూపించవమ్మా వారి దర్శనం చేసుకుని నేను ధన్యురాలు అవుతాను అని చెప్పి ఆ అమ్మగారు సీతమ్మని అడిగిందండి ఏమండి ఎవరైనా ఈయన నా భర్త అని చెప్పి ఎలుబెట్టి చూపిస్తారా అది ఎటికట్టికి విరుద్ధం అండి అది సంప్రదాయం కాదు ఇదిగో ఈయన నా భర్త ఎవరు చెప్పరు అందుచేత సీతమ్మకి ఆ తెలుసు కాబట్టి మౌనంగా ఉందండి అమ్మా అమ్మా చెప్పవమ్మా ఆలస్యంగా వచ్చాను రామచంద్రుని దర్శనం చేసుకోవాలి పదే అడిగినా కూడా జవాబు చెప్పలేదండి అప్పుడు ఈ కొత్తమ్మ గారు కొత్త పద్ధతి అవలంబించిందండి ఏమిటో చూసిన అమ్మ అమ్మా ఆ మునీశ్వరుడు నీ భర్త అనడు కాదు అన్నదండి అవి ఆయన పక్కన ఇంకో ఆయన కూర్చున్నాడే ఆయన నీ భర్త కాదు అన్నదండి ఈ విధంగా అందరిని చూపిస్తుంటే నా భర్త కాదు కాదు అంటుంటే ఆఖరికి రామచంద్రుడిని చూపించిందండి చూపించి ఈ నా భర్త నీ భర్త అంటే మౌనం అవలంబించింది చూచారా అప్పుడు వెంటనే కొత్తమ్మ గారు తెలుసుకున్నారు ఓహో ఈయన రామచంద్రుడు ఈ సీతమ్మ భర్త అని చెప్పి చూచరా ఎంత తెలివితో యుక్తితో కనిపెట్టేసిందో చూడండి చెప్పకుండా సీతమ్మ గారు భర్తను గురించి చెప్పకపోతే ఇవి ఇంకో పద్ధతిని అవలంబించింది ఏది రాముడు కాని కొంచెం దూరంగా పెట్టింది ఇది రాముడు కాదు రాముడు కాదు రాముడు బయటపడ్డాడు చూచారు అదే విధంగా మన ఆత్మస్వరూపానికంటే వేరుగా ఉన్నటువంటి అనాత్మస్వరూపములంతా ఇది కాదు ఇది కాదని చెప్పి నెగెక్ట్ చేస్తే ఏమండి నేతి నా ఇతి ఇది అని మనం ఆఖరికండి తొలగించటానికి వీలులేనటువంటి ఒక వస్త్ర అదే మన ఆత్మ చూచారు ఇదేనండి ఇప్పుడు ఈ సాంఖ్య యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిపాదించేటువంటి విషయం ఇదే ఓ అర్జునే మీరు కానీ వారు కాని నేను కాని ఎవరో తెలిసిన నశించేటువంటి దేహాలు కాదు ఈ దేహానికి సాక్షిగా ఉన్నటువంటి చైతన్య స్వరూపం అనేటువంటి బ్రహ్మ శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశం చేస్తున్నారండి అర్జునుడు దుఃఖిస్తున్నాడు ఇంకా రేపటి చూడండి సామాన్య బోధలు అంటే ఏమిటి కర్మ యోగం ధ్యానం ఇవన్నీ చెప్తుంటారండి ఈరోజు స్పెషల్ బోధండి ఈ జ్ఞాన బోధ ఎప్పుడు గురువుగారు మొదట్లో చేయరండి శిష్యుడు ధరించాలని చెప్పి ఏమండి బోధ చెప్పండి అని గురువు గారిని అడిగితే మొట్టమొదట్లో జ్ఞానం చెప్పరండి ఇది ఎందుకంటే ఎంఏ కోర్స్ ఇది ఈ జ్ఞాన ఇది చూడండి సామాన్యంగా అందుబాటులో ఉండదండి అహం బ్రహ్మాస్మి ఏమండి తత్వమసే నీవు కేవలం చైతన్య స్వరూపుడు బోధవానికి అంటుతుందండి మనస్సు మురికిగా ఉంటే రజోగుణ తమోగుణాత్మకంగా ఉంటే ఎట్లా సాక్షాత్కారం కలుగుతుందండి ఎన్ని బోధలన్న చెప్పండి జీర్ణం కాదండి ఎప్పుడు జీర్ణం అవుతుంది చెప్పండి గుడ్డలో రంగు ఎప్పుడు ప్రవేశిస్తుంది అది బాగా ఉతికినప్పుడు అదేవిధంగా మనస్సు రజోగుణ తమోగుణాత్మక రహితంగా గనుక ఉంటే గురువు చెప్పినటువంటి బోధ చక్కగా జీర్ణం సరే ఇప్పుడు అర్జునుడు యొక్క పరిస్థితి ఉందో మీరు కొంచెం ఆలోచించండి మోస్ట్ క్వాలిఫైడ్ ఆస్పిరెంట్ శిష్యుడికి అర్హత లేకపోతే గురువు చెప్పిన విద్య బోధ తె జీర్ణం కాదండి అనుభవానికి రాదు కానీ ఇప్పుడు అర్జునుడు అటువంటి వాడు కాదు మోస్ట్ క్వాలిఫైడ్ ఆస్పిరెంట్ అర్హత కలిగినటువంటి శిష్యుడు దొరికాడండి ఎట్లా తెలుసు మీకు అని అడగచ్చు నేను మొదట అధ్యాయంలో చూడండి తన యొక్క అనుభవాన్ని వెల్లడించినాడు కృష్ణ ఐ డోట్ కేర్ ఫర్ లగ్జరీస్ ఐ డోంట్ కార్ సక్సెస్ ఎనిథింగ్ ఎల్స్ వైరాగ్యం ప్రబలమైనటువంటి వైరాగ్యం అండి ఇది నాకు ఇదే వద్దన్నారు చూడండి ఇటువంటి విషయం ఎవరికి అనుభవానికి వచ్చిందో అంటే ఏమిటి ఈ వస్తువు నాకు అక్కర్లేదు ఈ కోరికలు నాకు అక్కర్లేదు ఈ రాజ్యము ఈ భోగాలు ఇవన్నీ నాకు అక్కర్లేదు అని ఎవడంటాడో లేదండి దట్స్ మో హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ అది మోక్షం పొందడానికి సరి అయినటువంటి అదునండి అది సరే వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు క్షేత్రం శుద్ధంగా ఉంది బీజం బీజం పెట్టడం మంచిదని చెప్పి అనుకుని జ్ఞానబీజం ఈనాడు నాటుతున్నాడు అండి సామాన్యంగా జ్ఞానబీజం మొదట్లో నాటనండి దున్నుతారు ముందు చూచారా హృదయాన్ని ఇప్పుడు క్షేత్రం పొలం పొలంలో ఎవరైనా రైతుగారు వచ్చి ముందుగా విత్తనం పెడతాడా చెప్పండి లేదు ఒకవేళ పెడితే పెట్టచ్చుగాక కానీ ఫలించదండి దానికి ముందు ఎంత చాకిరీ బాగా దున్నటం ఎరువులు వేయటం పలుపులు తీయటం ఇవన్నీ చేస్తే చక్కగానే ఫలితం వస్తుందండి సరే రైతులు రైతుల్లో ఒక దున్నక విత్తితే కొయ్యక పండుతుందటండి దున్నక విత్తితే కొయ్యక పండుతుంది అంటే దున్నకుండా విత్తనం వేస్తే ఇంకా కోత కూలి మిగిలిపోతుంది అన్నది ఎందుకు పండేడిస్తే కాక చెప్పండి అదే విధంగా హృదయ క్షేత్రాన్ని దొన్నకపోతే దాంట్లో అపవిత్రత దూరీకరింపబడకపోతే ఈ ఆత్మ జ్ఞానం చెప్పినా కంఠశ్రోషం మిగులుతుందే తప్ప ఏం లేదండి కానీ కృష్ణపరమాత్మ యోచ ఫలసూచిన ఆశ్చర్యం అది మనస్సు కల్పించుకుండి రాత్రి నిద్రలో ఈ దుఃఖాలు ఎక్కడి చెప్పండి ఇదంతా కూడా మనస్సు వల్ల కల్పింపబడిందండి ఆ మనస్సుని డిజాల్వ్ చేస్తే మన యొక్క యథార్థ స్వరూపంలో కాపరం పెడితే అంతకు మించినటువంటి హ్యాపీనెస్ ఇంకోటి లేదండి కనుక నేను శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదట్లోనే ఆత్మవిద్య ఉపదేశం చేస్తున్నారు వాక్యము దుఃఖిస్తున్నటువంటి అర్జునునికి ఈ విధంగా బోధ చేసినారు చూడండి ఏ విధంగా ప్రొసీడ్ కొంచెం వెళ్ళండి అద్భుతమైనటువంటి బోధ అండి సామాన్యంగా గురువులు మొదట్లో శిష్యులకు ఉపదేశం చేయరు ఇది ఒక స్పెషల్ కేసు అర్జునుడు యొక్క తీవ్రమైనటువంటి మనోవేదన పోగొట్టాలని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఈ వండర్ఫుల్ రెమెడీ అద్భుతమైనటువంటి మెడిసిన్ అడ్మినిస్టర్ చేస్తున్నారండి వినండి ఏమిటో క్లైబ్యం క్షుద్రం హృదయ్యం తొట్టమొట్ట కర్మ చెప్పలేదు భక్తి చెప్పలేదు ఇతర జ్ఞానం కూడా ఇంకా లోపలికి ప్రవేశించలేదు మొట్టమొదటి బోధించారు తెలిసిన ఉత్తిష్టత లేవయ్య మహానుభావం చతికిలబడి యుద్ధానికి వచ్చిన తర్వాత ఈ విధంగా ఉండటం నీకు సమ్మతమేనా న్యాయమే ఆదర్శమేనా అని అడుగుతున్నారు ఇది లే అని చెప్పి మొట్టమొట్టలో ధైర్యం బోధిస్తున్నారు ఇది ఇదండి ఆత్మవిద్యలో మహా చూడ పటుతరమైనటువంటి బోధ అండి ఏడుస్తున్నటువంటి వాడిని ముందు లేపాలండి ఉత్తిష్టత జాగ్రత్త ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి జాగ్రత్త జాగ్రత్త ఏమిటి ఏడుపు ఎన్ని జన్మల నుంచి ఏడుస్తున్నావు ఈ సంసారంలో పడి ఇదేనా మన కర్తవ్యం లేండి ఏడుపు అంతా దురిపోవతలు పారేసేయండి మన యొక్క మీ యొక్క తెలుసుకోండి చదువు ఋషులంతా ఏం ఘోషిస్తున్నారో వినండి శృణే అమృత శృణ్వ అందరూ వినండి మేము అనుభవించి చెప్తున్నామని ఋషులు ఘోషిస్తున్నారండి చూడండి చూణ్వంతు విశ్వే అమృత మీరు ఎవరో తెలుసు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు అమృత స్వరూపమైన భగవంతుని యొక్క సంతానం యూఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ యు మార్కాలిటీ శాశ్వతమైనటువంటి స్వరూపులు క్షుద్రమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి జడ స్వరూపం మీరు కాదు అని ఆ ఋషులంతా గంభీరంగా చెప్తున్నారు శృణ్వంతుల్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ ఏ ధామాని దివ్యాని తస్థు వేదాహమేతం పురుషం మహాంతం ఓ జరుడారా మేము చూచినాం భగవంతుని తెలుసుకున్నాం మీరు కూడా తెలుసుకోండి వేదాహమేతం తెలుసుకున్నావు అని ఎంత చక్క గంభీరంగా చెప్తున్నారు రామకృష్ణ పరహంసని వివేకానంద్ అడిగినారండి దేవుణ్ణి చూచినారా అని అడిగారు చూచినాను అన్నారు నాకు చూపిస్తారా అని అడిగాడు వివేకానంద్ తప్పకుండా చూపిస్తాను నాలుగు సంవత్సరాలు నా దగ్గర ఉండి నేను చెప్పిన సాధన ముందు చేయండి ప్రిపేర్ యువర్ సెల్ఫ్ నేను చెప్పినటువంటి సాధన చేసిన తర్వాత మీకు దేవుడు కనిపించబోతే అడగండి అని ఎంత అనుభవాత్మకమైనటువంటి బోధ చేసినారో చూడండిది మీరు దేవుణ్ణి చూచినారన్నారు ఎట్లా చూడగలిగారు అని అడిగారండి గౌరవ వివేకానంద్ గోడ చూపించినారండి పరహంస గోడ ఈ గోడను ఎంత డైరెక్ట్గా నేను చూస్తున్నానో భగవంతుని అంత డైరెక్ట్గా చూడగలిగానని చెప్పి చూడా చూపిస్తారంటే ప్లీజ్ వెయిట్ అన్నారు వెయిట్ ఫర్ ఫోర్ ఇయర్స్ నేను చెప్పినటువంటి సాధన చక్కగా చేయండి తర్వాత దేవుడు కనిపించబోతే నన్ను అడగండి చక్కగా చేర్చినారు ఆ విధంగా గురు కలిగి గురుసేవ చేసి గురుబోధంతా జీర్ణం చేసుకుని చక్కగా నాలుగు సంవత్సరాలు ఆచరణలో పెట్టినారు హి హమ్ చూ కొత్తగా ఇంకా ప్రశ్న అనేది లేదండి ఎందుకంటే బ్రహ్మవిక్ బ్రహ్మయువ భవతి ఈ బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రహ్మస్వరూపుడే అయిపోయినాడండి ఎవరు వివేకానంద అదేవిధంగా ప్రతి వారు కూడా వారిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని నిగూఢంగా ఉన్నటువంటి దాన్ని చక్కగా సాధన చేసి ధ్యానం చేసి యోగము వీడి మార్గముల ద్వారా అనుభూతం చేసుకోవాలండి సరే ఈ ఆత్మవిద్య కేవలం వాచా కాదండి ఇది ప్రాక్టికల్ కోర్స్ అనేది జర ఈ ఆత్మవిద్యను చూడండి చక్కగా అనుభవానికి తీసుకుని వచ్చి మనస్వరూపాన్ని మనం తెలుసుకోవటంలో పెద్ద తప్పేమిటండి కొందరంటారు ఏమండి మీ జాతి తక్కువ మీ కులం తక్కువ మీకు విద్య లేదు మీకు ఇది లేదు కులం లేదు జాతి లేదు కాబట్టి మీకు అధికారం లేదంటారు అది సరి అయినటువంటి బోధ కాదండి భగవద్గీతలో ఎక్కడైనా చూపించండి మీరు ఈ ఆత్మవిద్యలో జాతి మత కుల ప్రసక్తి లేనే లేదండి అది నారద మహర్షి అండి భక్తి మార్గమును బోధిస్తూ ఏం సూత్రం చెప్పాడు చూడండి నా భక్తి సూత్రంలో నాస్తిష్ జాతి విద్య రూప కుల హెన క్రియాది భేద ఈ ఆధ్యాత్మిక విషయంలో లోగాని భక్తి విషయంలో కాని జాతి కుల మతాల భేదం లేదు ఎనిబడి కెన్ రియలైజ్ గాడ్ ఏమండి తన హృదయంలో సాక్షిభూతంగా ఉన్న దేవుణ్ణి తెలుసుకోవడానికి తనకి హక్కు లేదా చెప్పండి ఈ ఈ పుష్పానికండి దారాన్ని గుర్తి తెలుసుకునేటువంటి హక్కు పుష్పానికి లేదండి ఇన్ని పుష్పాలు ఉన్నాయి అన్నిటికీ హక్కు ఉన్నదండి ఎందుకంటే అది బ్యాక్గ్రౌండ్లో ఉండే అన్నింటినీ కూడా అత జాగ్రత్తగా కింద పడకుండా చూస్తుంది అదేవిధంగా మతపరతరం నాణ్యకి ధనంజయ మై ప్రోతం సూత్రే మణిగణాయు రేపు ఏడవ అధ్యాయుల్లో వస్తుందండి అర్జున నేను ఈ ప్రపంచంలో ఏ విధంగా వ్యాపించున్నానంటే మణిరత్నమాల్లో పుష్పమాల్లో దారం వలే వ్యాపించిన కాబట్టి ఇప్పుడు చూడండి ఈ బల్బులు ఇన్ని బల్బులు ఉన్నాయి కరెంట్ ఉందో చూడండి అన్నింటిలో ఈ యూనిఫారమ్గా వ్యాపించినది ఈ బల్బులండి ఈనాడు పెద్దదిగా ఉంటుంది రేపు పగిలిపోవచ్చు కాక కరెంటు పగలదండి కరెంట్ అనేది హోమజీనియస్ గా అన్నింటిలో వ్యాపించు అదే విధంగా భగవంతుడు అందరిలో ఉన్నారు దాన్ని తెలుసుకోటానికి హక్కు ఎందుకు లేదు చెప్పండి కనుకనే భగవద్గీత విశాలమైనటువంటి భావాలు తెలుపుతూ యాహ హ అని ప్రయోగిస్తున్నదాన్ని ఎనిబడి కెన్ రియలైజ్ గాడ్ ఇఫ్ హీ మేక్స్ ప్రాక్టీస్ అది తాను సాధన చేస్తే ఎవరైనప్పటికీ మోక్షం పొందవచ్చండి ఇప్పుడు చూడండి అర్జునుడు ఎవరో తెలిసినా ఊన్ నిమిత్తం ఈ బోధంతా కేవలం అర్జునుడికి చెప్పారని అనుకోబాకండి మనందరికీ చెప్తున్నారు భవిష్యత్తులో రాబోయేటువంటి కోటాను మంది భక్తవరణ్యులకి చెప్పారు ఒకరి కోసం కాదండి ఇట్ ఈస్ ఎ మెడిసిన్ భగవద్గీత పుస్తకం అని చెప్పి మీరు అనుకోవద్దండి ఇట్ ఈస్ ఎ పొటెన్షియల్ మెడిసిన్ దేనికి మందుని మీరు అడగచ్చు భవరోగం సంసార రోగం దుఃఖం రోగం కుట్టడం చావటం రోగం ఈ దౌర్భాగ్యమైనటువంటి దుఃఖానికి ఇది మెడిసిన్ అండి చాలా మందు ఎవరికి తీసుకోవడానికి ఎవరికి అధికారం ఉంది చెప్పండి ఇప్పుడు హాస్పిటల్లోకి వెళ్తే ఏమండి మందు అడిగితే డాక్టర్ గారిని మీ కులం ఏమిటి అని అడుగుతారా చెప్పండి లేదు కదా మీకు ఏ రోగం ఉన్నదని అడుగుతారే కానీ మీకు అక్కడ జాతి కులాలు రావండి హాస్పిటల్లో అదేవిధంగా ఈ భవరోగానికి కూడా ఇతరమైనటువంటిది ఏది లేదండది మనం దుఃఖపడుతున్నాం దుఃఖాన్ని పోగొట్టడానికి కృష్ణ పరమాత్మ చక్కని సూచనలు చేస్తున్నారు అర్జునుని నిమిత్తంగా పెట్టుకుని చూచారు కనుక ఈ మీకందరికీ ఆశ్చర్యం కలగచ్చు వాట్ ఈస్ ది ఫస్ట్ లెసన్ శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటి పాఠం ఏం బోధించారు అని అడిగితే కర్మ కాదు భక్తి కాదు యోగం కాదు ధ్యానం కాదు జ్ఞానం కూడా కాదు ఏది ధైర్యం చూచార నిర్భయంగా ఉండండి అనేటువంటి మోటో చూపిస్తున్నారండి ఆ శ్లోకం వినండి స్వామి వివేకానందండి ఒక శిష్యుడు వచ్చి అడుగుతాడండి ఏమండి గురుదేవ నీకు భగవద్గీత ఏడు శ్లోకాలు చక్కగా కంఠస్థంగా వచ్చు కదా ఈ ఏడు వందల శ్లోకాల్లో ఉచేసి వర్స్ ఉచేసి ఇంపార్టెంట్ వర్స్ అని చెప్పి శిష్యుడు గురువు గారిని అడిగారండి ఎవరిని వివేకానందుని ముఖ్యమైన శ్లోకం ఒకటి చెప్పండి అని వెంటనే ఈ రెండవ అధ్యాయంలో మూడవ శ్లోకం చెప్పాడండి వివేకానంద చూడు ఇదే ఇప్పుడు మనం విచారణ చేస్తున్నాం క్లైవ్యం క్షుద్రం హృదయ్యం తుద్రమైన దుర్బలత్వం ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడండి పరీక్షకి చదువుతున్నాడు ఏ చదువుతూ నేను ప్యాస్ అవుతాను తప్పుతానో అని మొదట్లోనే ఏడుస్తూ కూర్చుంటే వాడు ఏం ప్యాస్ అయ్యి ఏడుస్తాడండి చెప్పండి దుర్బలత్వం పనికిరాదండి ఏమైనా పనికిరా ఐ మస్ట్ గెట్ ఫస్ట్ మార్క్ అని చెప్పి ధైర్యంగా ముందుకు పోవాలండిది ఒక ఆయనకంటే ఒక పిల్లవాడు ఉన్నాడండి వాడిని చదివేశాడండి వాడికి పూర్వజన్మ సంస్కారం సరిగా లేదు ఇక్కడక్కడ తిరుగుతూ ఆఖరికి పరీక్షలు వచ్చినప్పుడు అండి వాడు సరిగా రాయలేదండి ఆఖరికి పరీక్షలు పూర్తయినాయి మార్కులు చెప్పారండి చిన్న క్లాస్ కాబట్టి మార్కులు వాడు ఇంటికి వచ్చాగానే తండ్రి ఎన్ని అని అన్నాడు పక్కింటి వాడికంటే రెండు మార్కులు తక్కువగా వచ్చినాయి అన్నాడండి పక్కింటి పిల్లవాడి రెండు మార్కులు తక్కువ అసలు విషయం చెప్పలేదండి వాడు వీ తండ్రికి ఆశ్చర్య అయింది వాడికి ఎన్ని వచ్చినాయో కనుక్కుంటామని పక్క ఇంటికి వెళ్ళాడండి వీరెవరే నీకెన్న వచ్చినాయి అన్నారు నాకు రెండు వచ్చినాయి అన్నాడు అంటే వీడికి జీరో అనమాట వీడికి వచ్చిన ఆ విషయం చెప్పటానికి సిగ్గుపడి రెండే తక్కువ రెండే తక్కువ చెప్పు చదవకపోతే ఎట్లాగే వాడికి జీరో తప్ప ఇంకేం వస్తుంది వాడికి చెప్పండి అదేవిధంగా ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో మనం అందరం చదువుకుంటున్నాం ఏదైనా సాధన చేయాలా ధ్యానం చేయాలా పరోపకారం కరుణ దయ అహింస ఏవైనా ఆచరణ చేస్తున్నావా చెప్పండి రేపు పొద్దున యమధర్మరాజు గారు వస్తే ఏం జవాబు చెప్పాలి చెప్పండి కొంచెం ఇప్పుడే ఆలోచించండి అది ఏమండ యమధర్మ వస్తాడో రాడో డౌట్ అని చెప్పి అనబాకండి విల్ కమ్ హీ మస్ట్ కమ్ ఎవరు తప్పించుకోవటానికి చూడబాకండి అది తప్పకుండా వచ్చి తీరుతారండి ఇప్పుడు కొందరు ఎట్లా తెలుసండి చావుని మర్చిపోతాం మర్చిపోతే యముడు గారు ఎందుకు వస్తారు చెప్పి వ్యవహారంలో పడిపోయి దే ఆర్ దేర్ డెత్ అది ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ధైర్యమును మించినటువంటిది ఇంకోటి లేదండి సాధన అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ధైర్యం ఎందుకంటే ఆ నిర్భయత్వము ధైర్యము సాహసము ఇవి కనుక లేకపోతే ఒక అంగుళమైన ఈ సాధకుడు ముందుకు పోలేడండి ధైర్యం అనేది ముందుకు తీసుకొస్తుందండి కనుకనే రేపు అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇరవై సుగుణములు చెప్తారండి దైవ సంపద ఈ ఇరవై ఆరు ఫస్ట్ సుగుణం ఏమిటి చెప్పండి అభయం చూ నిర్భయత్వం ఇరవై ఆరు సుగుణములు చెప్పబోతుంది శ్రీకృష్ణ పరమాత్మ హి మేడ్ ది ఫియర్లెస్నెస్ ది లీడర్ చూసండి నాయకుడిగా చేసినాడు అంటే తక్కిన అన్ని గుణముల కంటే ఈ క్యాప్టెన్ ఇది లీడర్ అనమాట ఈ సుగుణం అనుకుంటే ఏ రంగంలో అయినైనా ఇటు ఆధ్యాత్మికే కాదండి ఇటు రాజకీయం ఇటు ఇంకా ఇతరమైనటువంటి సాహిత్య రంగం ఇంకా విద్యార్థి రంగం ఏ రంగంలో అయినైనా మానవుడు ముందుకు పోగలడండి దేనివల్ల ధైర్యం ఇటు ఫియర్లెస్ కనుకనే వివేకానంద్ యొక్క మాట అండి బీ ఫియర్లెస్ అది వివేకానంద చెప్పిన ఒక వాక్యం సందర్భాత నేను చెప్తున్నాను ఎంత గంభీరమైనటువంటి వాక్యం ఇఫ్ దీ వర్డ్ ఇఫ్ దెర్ ఈ దిపనిషత్ బర్స్టింగ్ బాంబెల్లో రిలిజియన్ ఆఫ్ ఫియర్లెస్ ఇట్ ఈస్ దట్ బ్రింగ్స్ మిజరీ Fear that brings death. Fear that breeds evil. What is the cause of the fear? Ignorance of our own nature. So, I have to go to this Durbalatvan. If I have to go to this Durbalatvan, I have to say that I have to say that I have to say that I have to say that I have to say that Atma-vicharan, Atma-anubhuti. Alexander Chakravarty ఆసియా తూర్పు దేశాలు చాలా వరకు పడమడి దేశాలు చాలా జయించి తూర్పు దేశాల మీద పడ్డాడండి ఎవరు అలెగ్జాండర్ చాలా దేశాలు జయించినాడు భారతదేశంలో అడుగుపెట్టాడు పంజాబ్లో ఎవరండి అలెగ్జాండర్ సైన్యంతో కూడా వస్తున్నాడు పంజాబ్లో ప్రవేశించారు కానీ జయించలేదండి దండెత్తలేదు ఇండియా మీద ఊరికే ప్రవేశించినాడు వస్తుంటే ఒక సాధువు ఏకాంతంగా కూర్చున్నాడండి దారిలో ఒక సాధువు గారు ఏకాంతం కళ్ళు తెరిచే ఉన్నాడు ఏ ఇదో ఆత్మవిచారణ చేస్తున్నాడు ఈ అలెగ్జాండర్ గారు తన సైనికులతో పాటు వస్తున్నాడు కానీ సాధువు గారు లేవలేదు ఎప్పుడైనా అలెగ్జాండర్ ది గ్రేట్ అండి అని పెద్ద టైటిల్ ఉంది ఈ మహా చక్రవర్తి ఎక్కడికి అందరూ లేచి దండాలు పెట్టి చేతులు కట్టుకునే ఈ విధంగా ఉండాలండి ఎటికెట్ కానీ ఈ సాధు లేవలేదే అలెగ్జాండర్ చక్రవర్తి దగ్గరకు వచ్చినప్పటికీ లేవలేదండి ఆయన లేచి నమస్కారం చేయలేదు దండాలు పెట్టలేదు అప్పుడు ఒళ్ళు మన్నిద్ది ఎవరికే అలెగ్జాండర్ ఏమిటింత నన్ను అవమానం చేస్తున్నాడేమని పక్కన ఒక మిలిటరీ కమాండర్ ఉన్నాడు నేను శిరస్సు ఛేదించండి అన్నాడండి ఎవరు అలెగ్జాండర్ వెంటనే ఆయన కత్తి తీసి బయలుదేరుతున్నాడు ఆయన శిరస్సు ఛేదించడానికి ఆ దృశ్యం చూచి సాధువు గారు పక్కపక్క నవ్వాడు అండి ఎవరు ఈ సాధువు అలెగ్జాండర్ గారికి వండర్ ఆశ్చర్యం కలిగింది ఇదేమిటి చంపమని నేను చెప్తే ఇది నవ్వుతున్నాడు అని దీని కారణం తెలుసుకోవటం మంచిదని ఆయా కమాండర్ గారు కొంచెం ఆగండి అని సాధువు దగ్గరికి పోయి ఏమండి మిమ్మల్ని చంపమని నేను ఆజ్ఞిస్తే ఎందుకు నవ్వుతున్నారు అని అడిగాడండి ఎవరు ఈ అలెగ్జాండర్ సాధువు మీరు కాదు మీ తాత మీ పెద్ద నాయను కూడా నన్ను చంపలేరు అన్నాడండి ఆయన నేను ఎవరినో తెలిసిన దేని చేత చంపబడేవాడిని కాదు గీతలో ఇప్పుడే చెప్తారు శ్రీకృష్ణ వరమాత్మ అంస్టింగ్ నేను దేహం కాదు లోపల సాక్షిగా ఉన్నటువంటి ఆత్మ దాని ఎవరు నీవు కాదు మీరు కాదు ఎవరైనప్పటికీ నేను చంపలేరు అని ఘంటాపదంగా చెప్పేశాడండి ఎవరు ఈ సాధువు ఆ వాక్యం విని దరిపోయినాడండి ఎవరు మృత్యువును కూడా ధిక్కరించేటువంటి మహానుభావులు ఉన్నారే భారతదేశంలో అనే దండ ఇటువంటి పునీతమైనటువంటి దేశంలో నేను దండెత్తడం మంచిది కాదని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాడండి ఈ వెంట బ్యాక్ భారతదేశాన్ని దండెత్తు లేదండి ఎవరు ఈ అలెగ్జాండర్ చూచారు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి మృత్యువుని ధిక్కరించేటువంటి ధైర్యం అమర విద్య కనుక రే ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పబోతున్నారే ఈ విద్య బ్రహ్మ విద్య అధ్యాత్మ విద్య అమర విద్య మానవని అమరత్వం మృత్యోర్మ అమృతంగమయ్య మృత్యువులు ఉన్నారండి జనమంతా ప్రాణులంతా మృత్యుకి లోబడి కాలమునుకు లోబడి ఉన్నారు భగవంతుడు ఎవరు కాలకాలుడు అంతకాంతకుడు భగవంతుడు అంతకుడు అంటే యముడు యముడు మించినటువంటి వారండి ఎవరు భగవంతుడు వారిని కనుక పట్టుకుంటే ఇంకా యముడు ఏం చేయగలడు చెప్పండి ఆనాడు మార్కండేయుడు మెళ్ళలో పాశం వేశాడండి ఎవరు యముడు ఏం జరిగింది మార్కండేయుడు శివలింగం పట్టేశాడు మొత్తం కదా ఏమైపోయింది చెప్పండి ఆఖరికి యముడు గారు వెళ్ళిపోయినారని చంద్రశేఖరే మమకిం కరిష్యతి వీసి ప్రశ్న చేశాడు ఎవరు మార్కండేయుడు యముడు నన్నేం చేయగలడు నేను చంద్రశేఖరుడైనటువంటి పరమాత్మను పాదములు పట్టుకున్నాను చక్కని శ్లోకం అండి చంద్రశేఖరమాశ్రయమచంకరిష్యతి వై యమ మార్కండేయుడు చెప్పిన వాక్యం అండి కనుక మానవుడికి ధైర్యం ఎప్పుడొస్తుంది యముని కూడా దాటిపోయినటువంటి స్వరూపాన్ని మనం తెలుసుకోవాలండి యమ కాలకాలుడు అంతకాంతకుడు వారు చెప్పండి ఎవరు భగవంతుడు వారికి కాలమునకు సంబంధం కాల అతీతుడు జీవులందరూ కూడా కాలమునకు కర్మకు లోబడి ఉన్నారు భగవంతుడు ఒకడే చూడండి గురువు కాలేన అనవచ్చేదా పతంజలి హూఇస్ గాడ్ వట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ గాడ్ దేవుడు నిర్వచనం ఏమిటని చెప్పే ప్రశ్నకి తన యోగ సూత్రంలో జవాబిచ్చినారు ఎవరు పతంజలి దేవుడు అంటే ఎవరో దేశమనుకో కాలం కర్మకు లోబడని వాడు పూర్వేశామపి గురు కాలీన అనవచ్చేద కాలము చేత చంపబడండి ఛేదింపబడ మరి అటువంటి వారిని పట్టుకుంటే ఇంకా కాలముకి భయమేటు చెప్పండి కనుక శ్రీకృష్ణ పరమాత్మ అమర విద్యను ఇప్పుడు బోధిస్తున్నారండి ఇది చాలా అవసరం జనులకి చూడండి ఇన్ని విద్యలు చదువుతున్నారు కదా ప్రపంచంలో ఈ ఆధ్యాత్మిక విద్యకు ఎవరైనా ప్రామినెన్స్ ఇస్తున్నారా యూనివర్సిటీలో చెప్తున్నారా గురువులు ఎవరైనా చెప్తున్నారా పెద్దలు స్కూళ్ళలో ఎవరైనా చెప్తున్నారా కృష్ణ పరమాత్మ చూడండి దీనికి ప్రామినెన్స్ ఇచ్చినారు ఎవండి మీకట్టా తెలుస్తుందంటే రేపు విభూతి యోగం తెరవండి పదో అధ్యాయం అర్జునే అధ్యాత్మ విద్యా విద్యా ప్రపంచంలో అనేక విద్యలు ఉన్నాయి కానీ అధ్యాత్మ విద్యను నేను స్పిరిచువల్ నాలెడ్జ్ కి ఎంత ప్రామణిసిచ్చారో చూడండి ఏలు పెట్టి దిస్ ఈస్ ది గ్రేటెస్ట్ హైయెస్ట్ నాలెడ్జ్ అది ఈ అధ్యాత్మ విద్యను తెలుసుకోకుండా జీవితం నిరుపయోగం చేసుకోవద్దని చెప్పి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ సరే ఇప్పుడు అది ఎందుకు చెప్పినారో చూసండి అర్జునుని యొక్క పరిస్థితి బాగా గమనించి అర్జునుడు మొదట అధ్యాయం అంతా ఏమేమిటో చెప్పినాడండి తన అనుభవాలన్నీ చెప్పుకున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఒక వాక్యమైన చెప్పినారా జవా చెప్పలేదు ఈ రెండవ ధ్యాయంలో అర్జునుడు అండి ఒక సదాచారాన్ని అనుసరించాడండి ఎవరు అర్జునుడు ఏమిటి తెలుసు ఓ కృష్ణ ఐ ఆర్ దిండ్ అన్నారు నేను మీ శిష్యుడిని మీరు గురుదేవులు ఆజ్ఞాపించండి అని ప్రపత్తి డెడికేషన్ ఇది చాలా ముఖ్యమైనది శిష్యుడు తలకాయ ఎత్తుకుని ఏమేమి చెప్పినా కూడా గురువు గారు దానికి అంత లక్ష్య పెట్టారండి ఎప్పుడు శిష్యుడు తల ఉంచి నేను మీ దశానుదాసుడు అని చెప్పి ఒపీడియన్స్ ఆ వినయ విధేయతలు ఎప్పుడు ప్రదర్శిస్తాడో అప్పుడు గురువు గారికి వారి మీద విశ్వాసం కలుగుతుందండి సరే తల పైకెత్తి ఏమో పెద్ద డోంట్ డిమాండ్ ఆర్ కమాండ్ అక్కడ గురువు గారి దగ్గర కమాండు డిమాండు పనికిరాదండి ఇంతసేపటికి వినయ విధేయతలు ఏ విధంగా ఉండాలి హనుమంతుడు హనుమంతుడు ఏ వారి పేరు ఇవాళ స్మరణ చేయటం చాలా మంచిదండది హనుమత్ జయంతి కాబట్టి ఆ ఆంజనేయులు శ్రీరామచంద్రుని దగ్గర ఉంటారో పాశ్చర్య కొంచెం చూడండి పాశ్చర్య ఉంటారు చెప్పండి పాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి రాక్షసాంతకం వారి ప్రార్థన ఎంత గంభీరమైనటువంటి వ్యక్తి అండి ఎంత ఫిజికల్ మెంటల్ మారల్ స్పిరిచువల్ ఎనర్జీ ఉన్నది చెప్పండి వారికి అయినప్పటికీ కృష్ణ రామ దగ్గర ఉంటారు దాసోహం కోసలేంద్ర రామస్టర్మ హనుమాన్ శత్రు సైన్యా మారు లంకా పట్టణంలో లంకా దహనం అంతా అయిన తర్వాత రాక్షసులు అంతానండి ఎవరు దీన్ని కాల్చిందని చెప్పి హనుమంతుడిని పట్టేశారండి పట్టి తాడు కట్టి రావణాసురు దగ్గర పాడేశారు ఎవరినే హనుమంతునే ఎవరు మీరు అని అడిగారు ఎవరు రావణాసుడు ఎవరు మీరు ఈ జవాబిస్తాడు చూడు దాసోహం కోసలేంద్రస్ ఓ రావణ నేనెవరు అడుగుతున్నారు కదా శ్రీరామచంద్రుని యొక్క దాసాను దాసుడు చూడు నిజంగా ఇంకోళ్ళు అయితే ఐఆమ్ సో సో అనేవాడండి హనుమంతుడు అంత శక్తివంతుడైనా లంకంత తగలబెట్టినా నేను రామచంద్రుని యొక్క దాసాను దాసు ఇదండి ఒబీడియన్స్ గురుదేవుడి దగ్గర భగవంతుల దగ్గర పెద్దల దగ్గర ఎంతో వినయ విధేయతలు కలిగిన వారికే గురువు బోధ చెప్తారు లేకపోతే ఎందుకు ఎందుకు బోధించాలి గురువు గారు చెప్పండి ఆనాడు ప్రహ్లాదుని యొక్క పరిస్థితి మీరు గమనించినారు కదా వారి యొక్క జీవితం ఎంత మహా చక్రవర్తి అండి ప్రహ్లాదుడు అయినప్పటికీ పెద్దల బొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు ఎవరైనా పెద్దలు గరిస్తే నమో నమ అని చెప్పి నమస్కారం చేస్తాడు కనుదోయికి అన్యకాంత లడ్డంతృభావన చేసి మరలువాడు ఇటువంటి వండర్ఫుల్ క్యారెక్టర్ స్వర్ణ ప్రహ్లాదుడిది కనుకనే వారిని వారు ప్రాతస్మరణీయులుగా ఉన్నారు ఇప్పుడు మనకి ఎంతో ఆదర్శంగా అది ఇప్పుడు శ్రీ శ్రీకృష్ణ పరమాత్మకి అర్జునుడు అండి డెడికేషన్ అంటే ప్రపత్తి చెల్లించినారు అంటే దీని పేరు అర్పణ చేసుకున్నారనమాటది అర్పణ వెంటనే కృష్ణ పరమాత్మ ఆహా ఎంత వినయం ఎంత విధేయత శిష్యుని కొండవలసిన లక్షణాలు చక్కగా ఉన్నాయని చెప్పి ఇక గంభీరమైనటువంటి ఆత్మబోధ ప్రారంభం చేస్తారు ముందుగా ఒక వాక్యం చెప్పినారు అనుకోండి ఇక అసలు విద్య ఇప్పుడు వస్తుందండి అది ఏం చెప్పినారంటే నిర్భయత్వం అయినా దుఃఖించవద్దు నువ్వు ఏడవద్దు శోకించవద్దు అని మొదట్లోనండి దుఃఖరాహిత్యం ఉపదేశం చేస్తారండి అశోచ్యాన్ అన్వోచస్ పండిత పండితులు అంటే ఎవరు భాషా ప్రవీణ సాహిత్య ప్రవీణ ఉభయ భాష ఇవన్నీ నేర్చుకున్న వారు పండితులు అని చెప్పి మనం అనుకుంటున్నాం కానీ క్రీష్ణ పరమాత్మ పండితుల యొక్క లక్షణం గీతం రెండు మూడు చోట్ల చక్కగా చెప్తారండది ఇక్కడ ఏం చెప్పినారు నానుశోచంతి పండితాహారా ప్రపంచంలో ఏ పరిస్థితుల్లో దుఃఖపడకుండా ఉండేటువంటి వారే పండితులు రేపు ఇంకొక చోట ఏం చెప్తారు జ్ఞానమనేటువంటి అగ్నిచేత తమ కర్మలను ఎవరు ధ్వంసం చేసినారో వారే పండితులు ఇంకొక చోట సమదృష్టి కలవారే పండితులు చూడు విద్య వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్ పండిత సమదర్శన ఈ విధంగా పండితుల లక్షణం ఎంత చక్కగా చెప్పారు మన దృష్టిలో పండితులు అంటే ఏదో డిగ్రీలు పొందినవారు సాహిత్యం చదివిన కవిత్వాలు కట్టేవారు ఉపన్యాసాలు కొట్టేవారు ఇవన్నీ మనం పండితులు అని చెప్పి అనుకుంటున్నాం కానీ కృష్ణ పరమాత్మ జ్ఞానం కలవాడే పండితుడు కనుక దుఃఖ రాహిత్యాన్ని ఉపదేశం చేసి అశోత్ చూడండి మొదటి పదం ఇక్కడ అశోచ్చాన్ అన్నోద్యస్థమైతే బీజం అంటారు చూడండి సంకల్పంలో ఇది బీజం అనమాట ఇక్కడ నుంచి ప్రారంభం చేస్తుంది ప్రారంభం లాస్ట్ చూడండి చర్మశ్లోకం భగవద్గీత అంతా పూర్తి కృష్ణ పరమాత్మ ఏం చెప్తారు మామేకం డిజీజ్ అర్థమైందండి ఇంగ్లీష్ లో ఒక సామెతండి ప్రివెన్షన్ దాన్ క్యూర్ క్యూర్ ఇస్ గుడ్ బట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ అయ్యా రోగం వస్తే నయం చేయటం మంచిదే కానీ తెలివి అసలు రోగం ఎందుకు వచ్చింది వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డిసీజ్ దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం ఇప్పుడు కలరా కలరా వస్తే అన్ని టీకాలు వేస్తున్నారు మంచిదే అసలు కలరా ఎందుకు వచ్చింది అది పెద్దలైన వారు ఆలోచిస్తారండి ఇదిగో దోమలు వల్ల కలరా వచ్చింది అందుచేత మురికి గుంటలు ఇవన్నీ లేకుండా చేస్తుంటారు చూచారు అదే విధంగా మానవుడు దుఃఖపడుతున్నాడు ఈ దుఃఖం పోవటానికి అనేక మంది అనేక ఉపాయములు ఇప్పుడు ఆకలి ఆకలి వాడికి అన్నం పెడుతున్నారు దాహం అయితే నీళ్లు పోస్తున్నారు ఇంకా ఈ చిన్న చిన్న దుఃఖాలన్నీ పోతున్నాయండి కానీ అసలు పుక్కటం అనే దుఃఖం ఎట్లా పోగొడతారు చెప్పండి పుడుతూనే ఉంటాడు చస్తూనే ఉంటాడు దాన్ని నివారణ చేయటం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశయం దీని పేరే జన్మరాహిత్యం ఆ పుడుతూ చస్తూ ఉంటే ఎప్పుడు దుఃఖాలేనండి అది జన్మరాహిత్యం అనే మోక్షం కైవల్యం అనే యథార్థ స్వరూపం తెలుసుకుంటేనే వస్తుందండి అది చాలా ఆత్మజ్ఞానం చూడండి సర్వ దుఃఖ శిరఛేద ఆత్మాలోకేన జాయతే శాస్త్రములు చెప్తున్నాయి అన్ని దుఃఖముల యొక్క శిరస్సు ఛేదింపబడుతుంది ఎప్పుడు ఆత్మజ్ఞానం చేత కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఫస్ట్ కర్మ చెప్పలేదు భక్తి చెప్పలేదు యోగం చెప్పలేదు ఆత్మ విచారణ మొట్టమొదట్లో ఎందుకు చెప్పాలి ఇట్స్ మోస్ట్ పొటెన్షియల్ మెడిసిన్ మానవుడు దుఃఖం పోవటానికి ఇంతకు తప్పితే వేరే మార్గం లేదు కలలో అనేక దుఃఖాలు అనుభవిస్తున్నవాడు దుఃఖాలన్నీ పోగొట్టుకోవడానికి మేలుకోవాలి ఆ మేలుకునే విద్య అమర విద్య కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారు అయ్యో మీరు ఏ దుఃఖపడుతున్నారే మీరు వారు అందరు ఎవరు చెప్పండి కుండలా మట్టి కొండలా చెప్పండి జడమైనటువంటి స్వరూపాలా లేదు కొండల కొండ కాదు కొండలో ఉన్న ఆకాశం చెబుతున్నారు కుండ పగిలిపోయిన ఆకాశం పగలదండి చూ అటువంటి దృష్టాంతంలో చక్కగా చెప్తున్నారు నాయనా మీరు కేవలం జడమైనటువంటి ఒక శరీరం కుండ కాదు ఈ కుండ లోపల సచిదానందం చూడండి అదేమిటిది పుట్టదు సావదు నేత్వా ఉపనిషద్వాక్యండి కనుకనే భగవద్గీతకి ఉపనిషత్సారం అని చెప్పి పేరుందండి సంకల్పంలో చూడండి ఓం ఇది శ్రీమద్భగీతా ఉపనిషత్సూ బ్రహ్మ విద్యాయా ఉపనిషత్స ఉపనిషద్వాక్యండి ఏది నైతే మానవుడు పుట్టేవాడు కాదు చచ్చేవాడు కాదు ఆత్మ శాశ్వతం ఇది కనుక తెలుసుకుంటే ఎంత ధైర్యం వస్తుందండి మానవుడికి చెప్ప ఇతరమైన మీరు ఎన్నైనా బోధ చేయండి ఇంత ధైర్యం రాదండది ఆ ఈ బ్రహ్మ అంత అద్భుతమైనటువంటి కెపాసిటీ ఉన్నదండది ఆ చాలా కనుక ఇది అన్ని విద్యల కంటే అని చెప్పి పెద్దలు చెప్తుంటారు ఇది అధ్యాత్మ విద్యా విద్యానం ఈ బ్రహ్మ వల్ల ఏమవుతుందో తెలుసండి దుఃఖ రాహిత్యం కంప్లీట్ గా జరుగుతుంది మానవుడికి ఇంకా ఈ జీవితం అంటే ఎంత హ్యాపీనెస్ అప్పుడు తెలుస్తుంది లేకపోతే ఈ మనస్సుకి లోబడి ఈ దృశ్యానికి లోబడి ఈ సెన్షువల్ ప్లెజర్స్ ఇదే పెద్ద నాగరికత అని చెప్పి ఎగిరెగిరి పడుతున్నారే ఈ భోగములు అనుభవించడమే నాగరికత మహనీయులు ఏం చెప్తున్నారు చూసండి సివిలైజేషన్ కన్సీస్ నాట్ ఇన్ ది మల్టిప్లికేషన్ ఆఫ్ డిజైర్స్ బట్ ఇన్ ది డెలిబరేట్ రెస్ట్రిక్షన్ ఆఫ్ దెమ్ అన్నారు మళ్ళీ చెప్తున్నాను సివిలైన్ అంటే నాగరికత అంటే ఊరికే ఈ బాహ్యమైనటువంటి విషయాన్ని అనుభవించట్లేదు నాగరికత చూడండి ఇప్పుడు పశ్చిమ దేశీయంలో గానీ ఇక్కడ గానీ ఈ ఫ్యాషన్లు ఈ పెద్ద వినోదాలు వీటిల్లో పడిపోయి ఇదే నాగరికత అని చెప్పి అనుకుంటున్నారు మహనీయులు ఏం చెప్తున్నారు చూసండి సివిలైజేషన్ కన్సిస్టిప్ రెస్ట్రిక్ ఎంత వరకు నిగ్రహించుకుంటే అంత గొప్ప నాగరికత అనే గంభీరంగా చెప్తున్నారు ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ప్రజహాతి యథాకామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్య ఆత్మనాథిత ప్రజ్ఞతే స్థిత ప్రజ్ లక్షణం ఈ రోజే చెప్పబోతారండి సార్ ఎంత అద్భుతమైనటువంటి బోధ చెప్పండి కనుక దీని పేరు బ్రహ్మ సార్ అధ్యాత్మ విద్య ఎన్ని విద్యలో నేర్చుకుంటున్నారు అరవై విద్యలు ఉన్నాయండి ప్రపంచం ఎన్ని చెప్పండి అరవై ఈ అరవై విద్యలు నేర్చుకున్నా మానవుడికి దుఃఖం పోదండి ఏమండి మీకెట్లా తెలుస్తుంది అడుగుతారేమో నారదుల వారి ఇవన్నీ చదివాడండి నారదులు ఈ అరవై నాలుగు చతుషష్ఠి కళలు ఈ చతుష్షష్ఠి కళలన్నీ నేర్చుకుని నారదులకి దుఃఖం పోలేదండి శోకం పోలేదు ధైర్యం కలగటం అప్పుడు ఏం చేసినాడు తెలుసు తాను చదివిన పుస్తకాలన్నీ నెత్తిన పెట్టుకుని ఒక గురువు గారు ఉన్నారండి ఏకాంతంగా వారి దగ్గరికి పోయినారు వారి పేరేమిటి తెలుసు సనత్కుమారుడు సనత్కుమారుడు అనే మహానుభావుడు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి మహానుభావ ఇదిగో నేను చదివిన పుస్తకాలు అరవై నాలుగు విద్యల్లో నేను కళల్లో ప్రావీణ్యం సంపాదించాను కానీ దుఃఖం పోలేదు నాకు శాంతి కలగలేదు ఉపాయం చెప్పండి శాంతి కని చెప్పి ప్రార్థన చేస్తాడు వెంటనే సనత్కుమారుడు తరటి శోకం ఆత్మవిత్ అంటాడండి ఫినిష్ ఒక్కటే సెంటెన్స్ చెప్తాడు తరటి శోకం శోకాన్ని ఎవరు దాటగలరంటే దుఃఖాన్ని ఆత్మవిత్ ఆత్మజ్ఞానం కలవాడే ఆ ఆత్మజ్ఞానం వారు ఉపదేశం చేస్తారండి ఎవరు భూమా భూమాడింగ్ పరమాత్మ యొక్క జ్ఞానం వారు బోధిస్తారు ఎవరు సనత్కుమారుడు నారదులు వారికి దాని దానివల్ల వారికి శాంతి కలిగిపోయింది చూచారా ఇది అరవై విద్యలు నేర్చుకున్నా కూడా వారికి దుఃఖ రాహిత్యం కలగలేదే కొద్ది కొంతకాలం కిందటండి ఒక పండితుడండి అన్ని విద్యలు నేర్చుకున్నాడండి ఈ ప్రపంచంలో ఉన్న విద్యలన్నీ సాహిత్యం లేకపోతే జ్యోతిష్కం వ్యాకరణం మీమాంస ఇవన్నీ శాస్త్రములు క్షుణ్ణంగా నేర్చుకుని తీర్థయాత్రకు బయలుదేరాడండి ఇప్పుడు కాదు పూర్వకాలం తీర్థయాత్రకు బయలుదేరితే పాదచారి అయిపోతున్నాడు ఒక నది అడ్డంగా వచ్చిందండి నది ఆ నదిలో నీళ్లు గంభీరంగా ప్రవహిస్తున్నాయి మంచి వేగంగా ఈయన గారికి రాదు ఎవరికి పండితుడికి దూరంగా ఎవరో పడవ పెట్టుకుని కూర్చున్నాడు అండి ఆ బెస్తవాడి దగ్గరికి పోయినాడు ఏమండి పడవారు అవతల నన్ను చేర్చాలి ఎంతో చెప్పండి దానికి రేటు చెప్పండి డబ్బు ఇద్దరు మాట్లాడుకుని బేరం కుదుర్చుకున్నారండి ఈ పండితుడు పడవలో కూర్చున్నాడు ఈ బెస్తవాడు నెమ్మదిగా చెడ్లు ఆడించి పడవను లోపలికి తో మంచి ప్రవాహం కొంత దూరం పోయిన తర్వాత ఈ పండితుడు గారు ఒక ప్రశ్న అడిగారు ఎవరిని ఈ పడవాయిని బస్ ఓ పడవాయిని గారు ఓ బెస్తవారు గారు మీకు వ్యాకరణం వచ్చునా అని అడిగాడండి మీకు ఇంతవరకు ఆ పదం వెళ్ళేదండి వాడు స్వామి క్షమించండి వ్యాకరణం గోకరణం నాకేమీ తెలీదు చిన్నప్పుడు ఎవరు చెప్పలేదు చీ చీ చీ మీ జీవితంలో నాలుగవ భాగం నాశనం వన్ ఫోర్త్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్ అని ఈ పండితుడు వారు తిట్టాడండి చీ నాలుగవ వంతు జీవితం పాడు చేస్తున్నాను నేను చదువుకున్నాను వ్యాకరణం నా జన్మ ధన్యమైంది అన్నాడు ఏదో పోనీడి నెమ్మదిగా పోతున్నారండి ఇంకా కొంత దూరం పోయిన తర్వాత మీమాంస శాస్త్రం వచ్చునా అని అడిగాడండి మీమాంసం వాడు ఆ పదం ఇంతవరకు వెళ్ళలేదండి వాడు మీమాంసను పండితులు వారు క్షమించండి మీ మాంసం మీ మా మాంసం తెలుసు అన్నాడు వాడు వాడు మాంసం తినే రకమండి వాడు అందువల్ల నాకు రాదండి అన్నాడు చీచీ చీ ఇంకొక పాతిక భాగం జీవితం వ్యర్థం అనేసినాడు పోతే పోనీయండి ఏం చేస్తాం చిన్నప్పుడు ఎవరు చెప్పలేదు ఇంకా కొంత దూరం నెట్టిన తర్వాత జ్యోతిష్కం వచ్చునా అని అడిగాడండి జ్యోతిష్కం స్వామి చవించండి ఊరికి ప్రాణం తీవాకండి నాకు రాదు అన్నాడు చీచీ ఇంకొక పాతిక భాగం జీవితం నాశనం అంటే ఏంటి ఇప్పుడు వన్ ఫోర్త్ ప్లస్ వన్ ఫోర్త్ త్రీ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్ ముప్పాతికి జీవితం నాశనం అన్నాడు ఇంకా కొంత దూరం పోయిన తర్వాత Aum Namo Vinkate Thay Aum Namo Vinkate Thay పండితులు వారు వాడిని తిట్టాడండి నాలుగవ వంతు జీవితం పాడు చేస్తున్నాం నేను చదువుకున్నాను వ్యాకరణం నా జన్మ ధన్యమైంది అన్నాడు ఏదో పోనీ నెమ్మదిగా పోతున్నారని ఇంకా కొంత దూరం పోయిన తర్వాత మీమాంస శాస్త్రం వచ్చునా అని అడిగాడండి మీమాంసం వాడి ఆ పదం ఇంతవరకు వెళ్ళేదండి వాడు మీమాంసను పండితులు వారు క్షమించండి మీ మాంసం మీ మా మాంసం తెలుసు అన్నాడు వాడు వాడు మాంసం తినే రకం అండి వాడు అందువల్ల నాకు రాదండి అన్నాడు చీచీ చీ ఇంకొక పాతిక భాగం జీవితం వ్యర్థం అనేసినాడు పోతే పోనీయండి ఏం చేస్తాం చిన్నప్పుడు ఎవరు చెప్పలేదు ఇంకా కొంత దూరం నెట్టిన తర్వాత జ్యోతిష్కం వచ్చునా అని అడిగాడండి జ్యోతిష్కం స్వామి క్షమించండి ఊరికి ప్రాణం తీవాకండి నాకు రాదన్నాడు చీచీ చీ ఇంకొక పాతిక భాగం జీవితం నాశనం అంటే ఏంటి ఇప్పుడు వన్ ఫోర్త్ ప్లస్ వన్ ఫోర్త్ త్రీ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్ ముప్పాతిక జీవితం నాశనం అన్నాడు ఇంకా కొంత దూరం పోయిన తర్వాత అదేం గ్రహచారమో గానీ తుపాను గాలి వీచిందండి బ్రహ్మాండమైనటువంటి మేఘాలు ఇవన్నీ పడక కుంభవర్షం కురిచిందండి సరే నది నదీ మధ్య భాగంలో ఉన్నదండి పడవ కుంభవర్షం కురిసేపుటి పడవలోనండి నీళ్లు ప్రవేశించింది పడవ నెమ్మదిగా నిండుతూ ఉన్నది ముప్పాతికి భాగం నిండిపోయింది ఇంకొక అంగుళ ఉందండి పడవ అంగుళం నీళ్లు కనుక మునిగిపోతుందండి ఆ టైంలో బెస్తవాడు పండితుని అడుగుతున్నాడు మహా మహానుభావా ఈత విద్య వచ్చునా అని అడిగాడు రాదురా నాయనా ఆ నా జీవితం ముప్పాతికి నాశనం నీ జీవితం సర్వనాశనం పడవ మునిగిపోయింది పండితుడు గంగా అర్పణ అయినాడు ఈ బెస్తవాడు చదువు సంధ్య లేకపోయినప్పటికీ ఈదుకుంటూ ప్రాణం కాపాడుకున్నాడండి చాలా ఏ విద్య కావాలి చెప్పండి నదిలో చెప్పండి ఆ మానవుడు ఇప్పుడు ఈ లోకల్లో అనేక విద్యలు చదువుకుంటున్నాడండి కానీ భవసాగరం ఈ సంసార దుఃఖం అనేటువంటి సముద్రాన్ని దాటగలిగేటువంటి తారకం చూచనా తారకం అంటే రామనామం చూ తరింపజేసేటువంటిది చూడండి గాయత్రి ఇటువంటి చక్కగా విద్యలు నేర్చుకోవాలి మంత్రాలు నేర్చుకుని మానవుడు తరించాలని ఈ అధ్యాత్మ విద్య తరింపజేస్తుందండి చూడండి అందుకనే తారక విద్య బ్రహ్మ విద్య అమృత విద్య అంటారండి అమరత్వం మానవుడిని పుట్టడం చావటం ఇదంతా మామూలు అండి ఉన్నది పుట్టడం చావటం ఇంకా మనుషులకి ఏమిటండి దీనివల్ల గొప్పతనం ఏమిటి చెప్పండి ఈ కల్లిగర్భంలో పడి తొమ్మిది నెలలు రెగరస్ ఇంప్రిజన్మెంట్ అనుభవిస్తూ పోవాల్సిందేనా చెప్పండి ఈ ఫుల్ స్టాప్ పెట్టకర్లేదండి ఇంతవరకు ఎన్ని జన్మలు పుట్టాడు చచ్చాడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ జన్మరాహిత్యానికి ఔషధం చెప్పినప్పుడు మనం ఎందుకు దాన్ని సేవించకూడదు ఎందుకు దాన్ని ఆచరించకూడదు చెప్పండిది కనుకనే వేమన ఏం చెప్పినాడు చూసండి మీరు వేమన పద్యాలు చదువుతుంటారు కదా విశ్వదాభిరామ వినురవే చదివి చదివి చదివి చావంగ చావులేని చదువు చదువు ఎన్నో చదువుతున్నారు నాయన చస్తున్నారు కదా చెప్పండి ఎన్ని చదివినా శ్మశానంలో బూడిదపోతున్నారు చావుని తప్పించుకునే విద్య చదవండి చదివి చదివి చదివి చావంగ నేటికి చావులేని చదువు చదువు చదివి చదివి కోటి జనులు చచ్చిరి కదా విశ్వదాభిరామ వినురవీ ఎంత చక్కగా చెప్పారు దానికి అమర విద్య మనకు కావాలన్నది ఇప్పుడు చూడండి ఆ పండితుడు మునిగిపోయినాడు కదా ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఈ భవసాగరం ఈ సంసార దుఃఖం అనే సాగరంలో మునిగిపోతుంటే దానివల్ల ప్రయోజనం ఏడు చెప్పండి దేని కొరకు పుట్టాం ఏడవటానికే చెప్పండి పుట్టేటప్పుడు అందరూ ఏడుస్తారండి చూచారు ఎవరో ఒక మహనీయుడు అన్నాడు వీపింగ్ వీపింగ్ యు ఆర్ బోర్న్ లాఫింగ్ లాఫింగ్ యూ షుడ్ అన్నాడు చూద్దాం ఏడుస్తూ ఏడుస్తూ పుట్టావు నాయన నవ్వుతూ నవ్వుతూ చావై అన్నారు చూడు ఎవడండి నవ్వేది చచ్చాడు ఇప్పుడు ఎవడైనా నవ్వుతున్నాడా రామరామా రామా ఇది లేదు అది లేదని ఏడు చేస్తున్నాడు కానీ ఈ మధ్య జరిగిన విషయం చెప్తాను ఒక పట్టణంలో ఒక వర్తకుడు ఉన్నాడండి ఆ వర్తకుడు గారు లక్షాధికారి లక్షలు ఎట్లా సంపాదించాడు తెలుసు అండి ఇనప కొత్తుందండి ఐరన్ షాప్ ఆ ఐరన్ షాప్ ద్వారా లాభాలు సంపాదించాడండి ఆయనకి ముగ్గురు కొడుకులు అండి ముగ్గురు పెద్దవారైనారు పెళ్ళు చేశాడండి ముగ్గురికి వ్యాపారం నేర్పాడండి ఆ కొట్టులో అంటే ఇనప కొట్టులో ఇనప షాప్ లో అంతా వ్యాపారం నేర్పాడు వాళ్ళు బాగా చేసుకుంటున్నారు ఈయన ముసలి వాడైపోయినాడు ఆఖరికంటే ఒక వ్యాధి తగులుకుందండి ఆ వ్యాధి సీరియస్ గా వచ్చింది పడక మీద పండుకున్నాడు పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చారు ఆశ వదులుకున్నారండి టెంపరేచర్ చాలా పెరిగిపోతున్నది ఇంకా రేపో మాపో చచ్చేట్టుగా ఉన్నాడండి అందరికీ టెలిగ్రాములు వైర్లు ఇవన్నీ ఇచ్చేసారండి ఓ బ్రంధువులు వీళ్ళంతా వచ్చేసారు చుట్టూ కూర్చుని ఏడుస్తున్నారండి ఆయనకి ఇంకా ప్రజ్ఞ పోలేదండి ఊరికే కళ్ళు మూసుకున్నాడు రేపో మాపో చావు ఆ టైంలో కళ్ళు మూసుకుని అడుగుతున్నాడు ఎవరు ఈయన కళ్ళు మూసుకుని వర్తకుడు ముసలాయన పెద్దబ్బాయి ఎక్కడ ఉన్నాడు ముగ్గురు కొడుకులు కదండి పెద్దబ్బాయి ఎక్కడున్నాడు అని అక్కడ ఉన్నవాళ్ళని అడిగాడండి ఇక్కడే నీ మంచం దగ్గర కూర్చుని ఏడుస్తున్నాడు అన్నారండి అక్కడ వాళ్ళు నడిపివాడు ఎక్కడున్నాడు అంటే మధ్యవాడు ఎక్కడున్నాడు కొడుకు అని అడిగాడు ఇక్కడే కూర్చుని ఏడుస్తున్నాడు అన్న చిన్నవాడు ఎక్కడున్నాడు మూడవవాడు అని అడిగాడండి కళ్ళు మూసుకునే ఇదిగో ఇక్కడే కూర్చుని ఏడుస్తున్నాడు నువ్వు చస్తున్నావు చెప్పి ఏడుస్తున్నాడు అని చా చా చాచా ముగ్గురు ఇక్కడే ఏడవాలి ఆ కొట్టు దగ్గర ఒకడు లేకుండా చూడండి పోయే కాలంలో వాడు అన్ని వదులుకుని పోతున్నాడు కొట్టు వద్ద అడ్డం వచ్చింది వాడికి ఇటువంటి మెంటాలిటీ ఉంటుందండి ఇటువంటి మెంటాలిటీ చూడండి పుణ్యమా పురుషార్థమా గీతలో ఏం చెప్పారు చూడండి ఆ అంత్యకాలంలో ఏ సంస్కారం ఉంటుందో అదే రాబోయే జన్మకు సద్గతిని కలుగు చక్కని గతి కలుగు చేస్తుంది కాబట్టి అంత్యకాల సంస్కారం చాలా మంచిది ఎట్లా వస్తుంది అంత్యకాలంలో భగవన్ నామం కూర్చోండి రా గాంధీ మహాత్ముని అకస్మాత్తుగా షూట్ చేశారండి ఎక్కడ బిర్లా హౌస్లో బిర్లా భవన్లో కూలిపోయినాడు వారికి వారు తలంచలేదు ఐడియా లేదండి ఇట్లా ఎవరో వచ్చి కాలుస్తారని అకస్మాత్తుగా చనిపోతూ ఏమన్నారు చెప్పండి హా రామ్ అని చెప్పి తారక ఉచ్చరిస్తూ ప్రాణం విడిచాడండి ఏమండి అంత్యకాలంలో తారకం రావాలంటే సామాన్యం అండి వారికి ఎందుకు వచ్చిందే చెప్పండి అందరికీ వస్తుందా చెప్పండిది తస్మాత్ సర్వేషు కాలేషు మా అను అర్జునే అంత్యకాల సంస్కారం గొప్పదే కానీ ఎట్లా వస్తుంది సర్వేషు కాలేష్ జీవితంలో ఎల్ల కాలమునందు కూడా దైవ సంబంధమైనటువంటి విచారణ చేస్తుంటే ఆ నామస్మరణ చేస్తుంటే అంత్యకాలంలో అది వస్తుంది జ్ఞాపకానికి వస్తుంది లేకపోతే కనుక ఆ అంత్యకాల సంస్కారానికి జీవితం కూడా చక్కగా భగవాన్మయం దైవభక్తి కలిగి ఉండటం చాలా మంచిదండది కనుక అన్ని అనేకమైనటువంటి విద్యలు ఉన్నప్పటికీ ఈ అధ్యాత్మ విద్య మానవుని జీవితంలో ఈ నిజంగా తారక విద్య ధరింపజేస్తుందండి అది దుఃఖాన్ని పోగొడుతుంది ఏమండి ఆ విద్యలో ఎవరైనా ప్రవేశం కలిగి ఉన్నారా చెప్పండి కాలేజీల్లో చెప్తున్నారా ఎక్కడైనా స్కూళ్ళలో చెప్తున్నారా లేదు కదా కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటితోనే ఇది ఉపదేశం చేశారు అధ్యాత్మ విద్య అన్ని విద్యల కంటే ఇది గొప్పదని చెప్పి చెప్తూ ఈ అధ్యాయంలో ఇంకా అనేకమైనటువంటి సిద్ధాంతములు చెప్తున్నారు సంక్షేపంగా చెప్తాను వినండి వివరంగా చెప్పడానికి అవకాశం లేదు మొట్టమొదట ఈ కర్మ ఏ విధంగా చెయ్యాలి అది బోధిస్తున్నారు చాలు జ్ఞానము కలిగి కర్మ చేయండి యోగస్థరు కర్మాని చూడండి ఈ అధ్యాయంలో ఒక చక్కని వాక్యం అండి కురు కర్మాని అర్జున మీరు కర్మలు చేయండి ఏ విధంగా తెలిసి కర్మలు చేయండి దాని యొక్క కీలకం తెలుసుకోండి యుక్తి తెలుసుకోండి ఏ విధంగా కర్మలు ఆచరిస్తే మానవుడు సద్గతి పొందుతాడనేటువంటి విషయం తెలుసుకుని కర్మ చేయండి ఇప్పుడు శ్రీకృష్ణవారు మాత్రం మొదట జ్ఞానం చెప్తున్నాడు రేపు కర్మ ఎల్లుండి మళ్ళా జ్ఞానం చూచి మధ్యలో కర్మ పెట్టి ఇటు అటు జ్ఞానాన్ని పెట్టవలసిన పని ఏమిటి శ్రీకృష్ణ వర్మాత్మ చూడండి ఇవాళ జ్ఞానయోగం మళ్ళీ తర్వాత నాలుగవ అధ్యాయం జ్ఞానయోగం మూడు కర్మయోగం కర్మయోగం మధ్యలో పెట్టి బాడీ లాగా ఇటు జ్ఞానం పెట్టారండి సరే దానికి దానికి అర్థం ఏమిటి తెలుసు అండి కర్మలు చేయండి కర్మలు చేయటం పశువులు కూడా కర్మ చేస్తున్నాయి ఏమండి లాభం దానివల్ల ఏమి తెలియదు అజ్ఞానంతో కర్మలు చేస్తున్నాయి తెలుసుకుని దృష్టాంతం చెప్తాను ఇప్పుడు భగవానుడు ఏం చెప్పినాడు సర్వం కలితం బ్రహ్మ అందరిలో ఒక చైతన్యం వ్యాపించున్నది అది జ్ఞానం అది నిత్య జీవితంలో ఆచరణలో పెడితే ఇవ్వో వాడిలో ఏం ప్రకాశిస్తున్నది శత్రువులు ఏమున్నారు మిత్రులు ఎవరున్నారు జంతువులు ఏమున్నది అదే స్వరూపం కదా కాబట్టి నువ్వు ఒక ప్రాణికి అట్లా అపకారం చేస్తావు చూడు అనేటువంటి భావన మానవుడి కలుగుతుంది కర్మ శుద్ధం అయిపోతుంది ఎవరిని హింసించడు బాధించడు ఎందుకు తన స్వరూపమే అక్కడ వెలుగుతున్నది కాబట్టి ఇప్పుడు విశ్వరూపం అనే భగవద్గీతలో చూపిస్తారు కారణం ఏమిటండి అన్ని అధ్యాయంలో ఒకరిగా చెప్పి విశ్వరూపం ప్రాక్టికల్ గా ఎందుకు చూపించారు చెప్పండి ప్రత్యక్షంగా అర్జునే ఆల్దో దేర్ ఈస్ డైవర్సిటీ ఇన్ ది యూనివర్స్ దూనిటీ ఏ ప్రపంచం అనేకంగా ఉన్నప్పటికీ అనేక చేతులు అనేక కాళ్ళు ఎన్నున్నాయి కూడా ఒకటే స్వరూపం అని శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షంగా విశ్వరూపం చూపించినాడు ఇది జ్ఞానం ఇది తెలుసుకుంటే ఒక ప్రాణికి చేస్తారు చెప్పండి ఇప్పుడు ఒకడని కొట్టాడంటే దాని అర్థం ఏంటండి చెప్పండి వాడు నాకంటే వేరుగా ఉన్నాడు అని అజ్ఞానం విశ్వరూపంలో అందరూ భగవత్వరూపులు అని తెచ్చినప్పుడు వాడిని ఎట్లా కొడతాడు చెప్పండి ఇప్పుడు కొందరు గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టి ప్రార్థన చేస్తారండి దేవుడు గారు చాలా అపరాధాలు చేశాను క్షమించండి అని చంపలు వాయించుకుంటారండి గుళ్ళో నేను చూచాను కొందరు వాయించుకోవడం కానీ ఎట్లా వాయించుకుంటారో తెలుసండి అసలు దెబ్బే తగలదండి ఊరికి ఇటట్టు ఆనించుకుంటారు ఏంటండి చంప వాయించాలంటే జ్ఞాపకం ఉండేట్టు కొట్టాలి అదండి అతను కొట్టుకోరు ఎందుకు బుగ్గవాడే చంపవాడే చెయ్యి వాడు ఇంకెక్కడ కొట్టుకుంటాడు వాడు అదేవిధంగా ఒక జీవుని ఎడల ప్రేమ దయ కలగాలంటే ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ మీ విశ్వరూపంలో వారు నేను అందరం కూడా భగవంతుని యొక్క సంతానం భగవంతుని యొక్క అవయవాలు ఏ ఆల్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ది ఆల్ అనేటువంటి విషయం కనుక మనకు తెలిస్తే ఒక ప్రాణికి అపకారం చేస్తాం ఇప్పుడు గవర్నమెంట్ వారు చాలా శిక్షలు వేస్తున్నారు అండి ఎవరైనా దొంగతనం చేస్తే శిక్ష ఏదైనా అబద్దం ఇంకా రకరకాలుగా శిక్షలు వేస్తున్నారు ఏమైనా మార్పు వస్తున్నదా వాళ్ళ హృదయాల్లో ఏమైనా మార్పు వస్తున్నదా లేదండి ఆ ఆ కాలం శిక్షాకాలం పూర్తయిన తర్వాత మళ్ళా ముహూర్తం పెడుతున్నాడు అండి దొంగ మళ్ళా పెడుతూనే ఉంటాడు ఒక చోట జరిగిన విషయం చెప్తున్నాను ఒక గ్రామంలోనండి ఒక లావాటి ఉన్నాడండి ఒక సన్నటి వాడు ఉన్నాడు వాళ్ళిద్దరికి ఏదో వాద వివాదం వచ్చిందండి వాద వివాదం వస్తే కోపం ముదిరి వాడి చంప మీద ఒక వాయించాడండి ఒకటి వాయిస్తే వాడు సన్నవాడు కదండి మళ్ళా కొట్టలేక బెంచ్ కోర్టులో వాడు వీడి మీద ఆ మ్యాజిస్ట్రేట్ గారు ఇద్దరికి సమాన్లు పంపించాడు ఇద్దరు వచ్చారండి మ్యాజిస్ట్రేట్ అడుగుతున్నాడు ఏ లావాయన నువ్వు సన్న కొట్టావా చంపాలని దంచి పారేశానన్నాడు ఎందుకు కొట్టావా కొట్టాలని అనిపించింది కొట్టాను అన్నాడు సరే నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి ఐదు రూపాయలు కోర్టుకి సరిమానా చెల్లించవాయి అన్నాడండి ఐదు రూపాయల సరిమానా వాడు జేబులో చూచాడండి ఐదు రూపాయలు లేదండి పది రూపాయలు నోట్ ఉందండి అప్పుడు అందరిని అడిగాడు చిల్లర ఉందా చిల్లర ఉందా అని ఎవరి దగ్గర లేదండి అప్పుడు ఏం చేశాడు తెలిసిన ఆచంప కూడా వాయించి కోర్టుకి పది రూపాయలు ఇచ్చాడండి వాడు ఇట్లా ఏమైనా మార్పు చెప్పండి దంచి కొట్టాడండి వాళ్ళు హృదయం మార్టం లేదండి కనుక ఇటువంటి నైతికమైనటువంటి బోధల చేత తప్పకుండా మార్పు వస్తుందండి ఎందుకు వీరు వారు దేవతలు రాక్షసులు సమస్త ప్రాణికొట్టు కూడా ఒకే ఇది జ్ఞానం చూ ఒకే స్వరూపం తెలిస్తే దయ కరుణ పరోపకారం అహింస ఇవన్నీ తాండవిస్తుంటాయి చూ ఈ ధర్మాలు ఎంత బోధించినా కూడా మానవుడికి వంట పట్టవండి ఎప్పుడు ఈ జ్ఞానం తెలుసుకుంటాడో జ్ఞానం అంటే ఏమిటి సర్వం కలుత బ్రహ్మ మేహనా ఇక్కడ అనేకత్వం లేదు ఏకత్వం ఏ ఉన్నది అనేటువంటి భావం బోధ గనకుంటే తారక విద్యా అధ్యాత్మ విద్యా గనక తెలుసుకుంటే ఇక జీవితం అంతా మారిపోతుంది కర్మ శుద్ధం చూడండి యోగస్థ కురు కర్మాణి అంటాడు ఈ అధ్యాయంలో అర్జునే యోగం అంటే ఈ ఆత్మజ్ఞానం తెలుసుకునే కర్మ జనకుడు ఆ విధంగా చేశాడండి జనక మహారాజు ఏమండి మొదట్లో వారికి తెలియదు సామాన్యమైన రాజు చక్కగా ఆత్మవిద్యను అష్టావక్రుడు యాజ్ఞవల్కుడు మొదలైనటువంటి గురువుల దగ్గర నేర్చుకున్నాడండి ఎవరు జనక మహారాజు రాజ్యములు ఎట్లా పాలించాడో తెలుసుడి తామరాకు మీద నీటి బిందువులే పాలించాడండి అనటాచ్ అది ఎంత రాజకీయ అల్లకలోలం వచ్చినప్పటికీ చెల్లింపడండి అది ఒకనాడు ఏకాంతంలో యాజ్ఞవల్కుడి దగ్గర ఊరు బయట బోధ నేర్చుకుంటున్నాడండి ఎవరు బ్రహ్మ విద్యను ఈ మిథిలా పట్టణం కాలిపోతు కాలిపోతాం మంటలు అగ్నిహోత్రం పెద్ద జ్వలించిపోతున్నది పరిగెత్తుకుని వచ్చి చెప్పారు జనక మహారాజా పట్టణం కాలిపోతున్నది అని ఆయన ఏమన్నారు తెలుసండి మిథిలాయా ప్రదీప్తాయా కష్టనా నా ఊరు కాలే ఊరు కాదు అన్నాడండి ఒకటే మాట ఎంత గంభీరమైన వాక్యం మిథిలా పట్టణం ఆయన సొంత ఊరు కదా అంత వాళ్ళు బంధువులు అంతా ఉన్నారు కాలిపోతుంటే ఏ మాత్రం చెల్లింపలేదండది మిథిలాయం ప్రదీప్తాయం నమే దహ్యతి కష్ట నాకు ఏ విధమైనటువంటి చెంచలత్వం లేదు నాకు దిగులు లేదని చెప్పి దాధైర్యంగా చెప్పేస్తున్నాడు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మవిద్య చూడండి తెలుసుకున్నాడు ప్రపంచంలో ఆత్మని ఎవరు కూడా చంపలేరు దాన్ని అనేటువంటి విజ్ఞానం వారికి ఉన్నది కాబట్టి రాజ్యంలో చక్కగా పాలించి నేటికి కూడా వారి ప్రాతస్మరణీయుడిగా వెలసెల్లుతున్నాడు అని భగవద్గీతలో వారి పేరు వచ్చిందండి రేపు వస్తుంది చూడండి జనకాద జనకుడు మొదలైనటువంటి వారు ఎట్లా రాజ్యములు పొద్దున లేస్తే ఇది లేదు అది లేదు వరీటీస్ దీంతో సతమతం అయిపోతున్నారండి సార్ దీని నివారణోపాయం ఏంటండి ఇదంతా ఎందుకు వచ్చింది వాట్ ఈస్ దిల్స్ ఆఫ్ ఫియర్ అది వాట్ ఈస్ ది కాల్స్ ఆఫ్ వరీ దుఃఖానికి కారణం ఏంటని చెప్పి పెద్దలు యోచన చేశారండి సరే ఇప్పుడు ఏదైనా రోగం వస్తే మంది ఇవ్వటం అనేది సహజం కదండి కదండి పెద్దలైనటువంటి వారు మంది ఇవ్వటం మంచిదైనప్పటికీ వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ ది డిజీజ్ అర్థమైందండి ఇంగ్లీష్లో ఒక సాగుతుందండి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ క్యూర్ ఈస్ గుడ్ బట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ అయ్యా రోగం వస్తే నయం చేయటం మంచిదే కానీ తెలివి అసలు రోగం ఎందుకు వచ్చింది వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ డిజీజ్ దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం ఇప్పుడు కలరా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 పుడుతూనే ఉంటాడు చస్తూనే ఉంటాడు దాన్ని నివారణ చేయటమే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశయం దీని పేరే జన్మరాహిత్యం పుడుతూ చస్తూ ఎప్పుడు దుఃఖాలేనండి జన్మరాహిత్యం అనే మోక్షం కైవల్యం అనే యథార్థ స్వరూపం తెలుసుకుంటేనే వస్తుందండి అది చాలా ఆత్మజ్ఞానం చూడండి సర్వదు శరఛేద ఆత్మ అలోకేన జాయతే శాస్త్రము చెప్తున్నాయి అన్ని దుఃఖముల యొక్క శరస్సు ఛేదింపబడుతుంది ఎప్పుడు ఆత్మజ్ఞానం చేత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 ఉపనిషత్ వాక్యండి కనుకనే భగవద్గీతకి ఉపనిషత్సారం అని చెప్పిందండి సంకల్పంలో చూడండి ఓం ఇది శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్సూ బ్రహ్మ విద్యా ఉపనిషత్స ఉపనిషత్ ఏది నజాయితే మానవుడు పుట్టేవాడు కాదు చచ్చేవాడు కాదు ఆత్మ శాశ్వతం ఇది కనుక తెలుసుకుంటే ఎంత ధైర్యం వస్తుందండి మానవుడికి చెబు ఇతరమైన మీరు ఎన్నైనా బోధ చేయండి ఇంత ధైర్యం ఈ బ్రహ్మ విద్యలో అంత అద్భుతమైనటువంటి కెపాసిటీ ఉన్నదండది సరే కనుక ఇది అన్ని విద్యల కంటే రాజు అని చెప్పి పెద్దలు చెప్తుంటారు ఇది అధ్యాత్మ విద్యా విద్యా ఈ బ్రహ్మ విద్య వల్ల ఏమవుతుంది తెలుసండి దుఃఖరాహిత్యం కంప్లీట్ గా జరుగుతుంది మానవుడికి ఇంకా ఈ జీవితం అంటే ఎంత హ్యాపీనెస్ అప్పుడు తెలుస్తుంది లేకపోతే ఈ మనస్సుకి లోబడి ఈ దృశ్యానికి లోబడి ఈ సెన్షువల్ ప్లెజర్స్ ఇదే పెద్ద నాగరికత అని చెప్పి ఎగిరెగిరి పడుతున్నారే చదవండి ఈ భోగములు అనుభవించటమే నాగరికత అండి మహనీయులు ఏం చెప్తున్నారు చూసండి సివిలైజేషన్ కన్సెస్ నాట్ ఇన్ ది మల్టిప్లికేషన్ ఆఫ్ డిజైర్స్ బట్ ఇన్ ది డెలిబరేట్ రెస్ట్రిక్షన్ ఆఫ్ దూ మరికత అంటే ఊరికే ఈ బాహ్యమైనటువంటి విషయాన్ని అనుభవించట్లో లేదు నాగరికత చూడండి ఇప్పుడు పశ్చిమ దేశంలో కానీ ఇక్కడ గానీ ఈ ఫ్యాషన్లు ఈ వినోదాలు వీటిల్లో పడిపోయి ఇదే నాగరికత అని చెప్పి మహనీయులు ఏం చెప్తున్నారు చూసండి civilization consists not in the multiplication of desires but in the deliberate restriction of them adhi what enta varaku nigrahinchukunte anta goppa nagarikata ane gambhiranga cheptunnaru ee roju shri krishna paramaatma kuda prajahaati yada kaaman sarvaan paadha manogatan atmanye vaatmana tushtah stita pragnas tadocchate sitha pragalakshanam ee roje cheppabotharani sar enta adbhutamainattu undi bodha cheppandi kanaka deeni peru brahmavidya అధ్యాత్మ విద్య అండి ఎన్ని విద్యలో నేర్చుకుంటున్నారు అరవై నాలుగు విద్యలు ఉన్నాయండి ప్రపంచ ఎన్ని చెప్పండి అరవై నాలుగు ఈ అరవై నాలుగు విద్యలు నేర్చుకున్నా మానవుడికి దుఃఖం పోదండి ఏమండి మీకెట్లా తెలుస్తుంది అడుగుతారేమో నారదులు వారి ఇవన్నీ చదివాడండి నారదులు ఈ అరవై నాలుగు చతుషష్ఠి ఈ చతుషష్ఠి కళలన్నీ నేర్చుకుని నారదులకి దుఃఖం పోలేదండి చోకం పోలేదు ధైర్యం కలగటం లేదు అప్పుడు ఏం చేసినాడు తెలుసు తాను చదివిన పుస్తకాలన్నీ నెత్తిన పెట్టుకుని ఒక గురువు గారు ఉన్నారండి మహానుభావుడు ఏకాంతంగా వారి దగ్గరికి పోయినారు వారి పేరేమిడు తెలుసు సనత్కుమారుడు సనత్కుమారుడు అనే మహానుభావుడు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి మహానుభావ నేను చదివిన పుస్తకాలు అరవై విద్యల్లో నేను కళల్లో ప్రావీణ్యం సంపాదించాను కానీ దుఃఖం పోలేదు నాకు శాంతి కలగలేదు ఉపాయం చెప్పండి శాంతి అని చెప్పి ప్రార్థన చేస్తాడు వెంటనే సనత్కుమారుడు తరతి శోకం ఆత్మవిత్ అంటాడండి ఫినిష్ ఒక్కటే సెంటెన్స్ చెప్తాడు తరతి శోకం శోకాన్ని ఎవరు దాటగలరంటే దుఃఖాన్ని ఆత్మవిత్ ఆత్మజ్ఞానం కలవాడి ఆత్మజ్ఞానం వారు ఉపదేశం చేస్తారండి ఎవరు భూమా విద్య భూమా అంటే ఆల్ పర్వేడింగ్ పరమాత్మ యొక్క జ్ఞానం వారు బోధిస్తారు ఎవరు సనత్కుమారుడు నార్దులు వారికి అండి దాని వల్ల వారికి శాంతి కలిగిపోయింది చూచారా ఇలా విద్యలు నేర్చుకున్నా కూడా వారికి దుఃఖరాహిత్యం కలగలేదే కొద్ది కొంతకాలం కిందటండి ఒక పండితుడండి అన్ని విద్యలు నేర్చుకున్నాడండి ఈ ప్రపంచంలో ఉన్న విద్యలన్నీ సాహిత్యం లేకపోతే జ్యోతిష్టం వ్యాకరణం మీమాంస ఇవన్నీ శాస్త్రములు క్షుణ్ణంగా నేర్చుకుని తీర్థయాత్రకు బయలుదేరాడండి ఇప్పుడు కాదు పూర్వకాలం తీర్థయాత్రకు బయలుదేరితే పాదచార్య అయిపోతున్నాడు ఒక నది అడ్డంగా వచ్చిందండి నది ఆ నదిలో నీళ్లు గంభీరంగా ప్రవహిస్తున్నాయి మంచి వేగంగా ఈయన గారికి ఈత రాదు ఎవరికి పండితుడికి దూరంగా ఎవరో పడవ పెట్టుకుని కూర్చున్నాడు ఏ ఆ బెస్తవాడి దగ్గరికి పోయినాడు ఏమండి పడవారు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 స్వామి క్షమించండి వ్యాకరణం గోకర్ణం నాకేమీ తెలియదు చిన్నప్పుడు ఎవరు చెప్పలేదు చి చి చీ నీ జీవితంలో నాలుగవ భాగం నాశనం వన్ ఫోర్త్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్ అని ఈ పండితులు వారు వాడిని తిట్టాడండి చీ నాలుగవ జీవితం పాడు చేస్తున్నాం నేను చదువుకున్నాను వ్యాకరణం నా జన్మ ధన్యమైంది అన్నాడు ఏదో పోని నెమ్మదిగా పోతున్నారండి ఇంకా కొంత దూరం పోయిన తర్వాత మీమాంస శాస్త్రం వచ్చునా అని అడిగాడండి మీమాంసం వాడి ఆ పదం ఇంతవరకు వెళ్ళలేదండి వాడు మీమాంసను పండితులు వారు క్షమించండి మీ మాంసం మీ మాంసం తెలియదు మా మాంసం తెలుసు అన్నాడు వాడు వాడు మాంసం తినే రకమండి వాడు అందువల్ల నాకు రాదండి అన్నాడు చీ చీచీ ఇంకొక పాతిక భాగం జీవితం వ్యర్థం అనేసినాడు పోతే పోనండి ఏం చేస్తాం చిన్నప్పుడు ఎవరు చెప్పలేదు ఇంకా కొంత దూరం నెట్టిన తర్వాత జ్యోతిష్కం వచ్చునా అని అడిగాడండి జ్యోతిష్కం స్వామి చవించండి ఊరికి ప్రాణం తీవాటండి నాకు రాదన్నాడు చీచి ఇంకొక పాతిక భాగం జీవితం నాశనం అంటే ఇప్పుడు వన్ ఫోర్త్ ప్లస్ వన్ ఫోర్త్ త్రీ ఫోర్త్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్ ముప్పాతిక జీవితం నాశనం అన్నాడు ఇంకా కొంత దూరం పోయిన తర్వాత అదేం గ్రహచారమో గానీ తుపాను గాలి వీచిందండి బ్రహ్మాండమైనటువంటి మేఘాలు ఇవన్నీ కూడా కుంభవర్షం కురిసిందండి సరే నది మధ్య భాగంలో ఉన్నదండి పడవ కుంభవర్షం కురిసేపు పడవలోనండి నీళ్లు ప్రవేశించినవి పడవ నెమ్మదిగా నిండుతూ ఉన్నది ముప్పాతికి బాగా నిండిపోయింది ఇంకొక అంగుళ ఉందండి పడవ అంగుళం నీళ్లు గనుకొస్తే మునిగిపోతుందండి ఆ టైంలో బెస్తవాడు పండితుడిని అడుగుతున్నాడు మహా మహానుభావ ఈత విద్య వచ్చునా అని అడిగాడు రాదురా నాయనా అని నా జీవితం ముప్పాతికి నాశనం నీ జీవితం సర్వనాశనం పడవ మునిగిపోయింది పండితుడు గంగా ఈ బెస్తవాడు చదువు సంధ్య లేకపోయినప్పటికీ ఈదుకుంటూ ప్రాణం కాపాడుకున్నాడండి సరే ఏ విద్య కావాలి చెప్పండి నదిలో చెప్పండి మానవుడు ఇప్పుడు ఈ లోకల్లో అనేక విద్యలు చదువుకుంటున్నాడండి కానీ భవసాగరం ఈ సంసార దుఃఖం సముద్రాన్ని దాటగలిగేటువంటి తారకం చూచారా తారకం అంటే రామనామం చూ ధరింపజేసేటువంటిది చూడండి గాయత్రి ఇటువంటి చక్కగా విద్యలు నేర్చుకోవాలి మంత్రాలు నేర్చుకుని మానవుడు ధరించాలని సరే ఈ అధ్యాత్మ విద్య తరింపజేస్తుందండి అందుకనే తారక విద్య బ్రహ్మ విద్య అమృత విద్య అంటారండి అమరత్వం మానవుడిని పుట్టడం సావటం ఇదంతా మామూలు పశువులు కూడా ఉన్నది పుట్టడం సావటం ఇంకా మనుషులుగా ఏమిటండి దీనివల్ల గొప్పతనం ఏమిటి చెప్పండి ఈ కల్లి గర్భంలో పడి తొమ్మిది నెలలు రిగరస్ ఇంప్రిసన్మెంట్ అనుభవిస్తూ పోవాల్సిందేనా చెప్పండి ఈ ఫుల్ స్టాప్ పెట్టకర్లేదండి ఇంతవరకు ఎన్ని జన్మలు పుట్టాడు చచ్చాడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ జన్మరాహిత్యానికి ఔషధం చెప్పినప్పుడు మనం ఎందుకు దాన్ని సేవించకూడదు ఎందుకు దాన్ని ఆచరించకూడదు చెప్పండి కనుకనే వేమన ఏం చెప్తున్నాడు చండి మీరు వేమన పద్యాలు చదువుతుంటారు కదా విశ్వాభిరామ విను ఎన్నో చదువుతున్నారు ఆయన చస్తున్నారు కదా చెప్పండి ఎన్ని చదివినా శ్మశానంలో బూడిదపోతున్నారు చావు తప్పించుకునే విద్య చదవండి చదివి చదివి చదివి చావంగ చదివి చదివి కోటి జనులు చచ్చిరి కదా విశ్వదాభిరామ వినురవీమూ ఎంత చక్కగా చెప్పారు కానీ అమర విద్య మనకు కావాలన్నది ఇప్పుడు చూడండి ఆ పండితుడు మునిగిపోయినాడు కదా ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఈ భవసాగరం ఈ సంసార దుఃఖం అనే సాగరంలో మునిగిపోతుంటే దానివల్ల ప్రయోజనం ఏడు చెప్పండి దేని పుట్టాం ఏడవటానికే చెప్పండి పుట్టేటప్పుడు అందరూ ఏడుస్తారండి చూచారు ఎవరో ఒక మహనీయుడు అన్నాడు వీపింగ్ వీపింగ్ యు ఆర్ బార్న్ లాఫింగ్ లాఫింగ్ యూ షుడ్ డై అన్నాడు చూద్దాంత బాగుంది ఏడుస్తూ ఏడుస్తూ పుట్టేవనైనా నవ్వుతూ నవ్వుతూ చావోయ్ అన్నాడు చూ ఎవడండి నవ్వేది చచ్చాడు ఇప్పుడు ఎవడైనా నవ్వుతున్నాడా రామ ఇది లేదు అది లేదు అని ఏడు చస్తున్నాడే ఈ మధ్య జరిగిన విషయం చెప్తాను ఒక పట్టణంలో ఒక వర్తకుడు ఉన్నాడండి ఆ వర్తకుడు గారు లక్షాధికారి లక్షలు ఎట్లా సంపాదించాడు తెలుసండి ఇనప కొట్టుందండి ఐరన్ షాప్ ఆ ఐరన్ షాప్ ద్వారా లాభాలు సంపాదించాడండి ఆయనకి ముగ్గురు కొడుకులు అండి ముగ్గురు పెద్దవారైనారు పెళ్లిళ్ళు చేశాడండి ముగ్గురికి వ్యాపారం నేర్పాడండి ఆ కొత్తులో అంటే ఇనప కొత్తులో ఇనప షాప్లో అంత వ్యాపారం నేర్పాడు వాళ్ళు బాగా చేసుకుంటున్నారు ఈయన ముసలి వాడైపోయినాడు ఆఖరికండి ఒక వ్యాధి తగులుకుందండి ఆ వ్యాధి సీరియస్గా వచ్చింది పడక మీద పండుకున్నాడు పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చారు ఆశ వదులుకున్నారండి టెంపరేచర్ చాలా పెరిగిపోతున్నది ఇంకా రేపో మాపో చచ్చెట్టుగా ఉన్నాడండి అందరికీ టెలిగ్రాములు వైర్లు ఇవన్నీ ఇచ్చేశారండి ఓ బంధువులు వీళ్ళంతా వచ్చేసారు చుట్టూ కూర్చుని ఏడుస్తున్నారండి ఆయనకి ఇంకా ప్రజ్ఞ పోలేదండి ఊరికే కళ్ళు మూసుకున్నాడు రేపో మాపో చావు ఆ టైంలో కళ్ళు మూసుకుని అడుగుతున్నాడండి ఎవరు ఈయన కళ్ళు మూసుకుని వర్త కూడా ముసలాయన పెద్దబ్బాయి ఎక్కడున్నాడు ముగ్గురు కొడుకులు కదండి పెద్దఅబ్బాయి ఎక్కడున్నాడు అని అక్కడ ఉన్నవాళ్ళని అడిగాడండి ఇక్కడే నీ మంచం దగ్గర కూర్చుని ఏడుస్తున్నాడు అన్నారండి అక్కడ వాళ్ళు నడిపివాడు ఎక్కడున్నాడు అంటే మధ్యవాడు ఎక్కడున్నాడు కొడుకు అని అడిగాడు ఇక్కడే కూర్చుని ఏడుస్తున్నాడు అని చిన్నవాడు ఎక్కడున్నాడు మూడవవాడు అని అడిగాడండి కళ్ళు మూసుకునే ఇదిగో ఇక్కడే కూర్చుని ఏడుస్తున్నాడు నువ్వు చస్తున్నావు చెప్పి ఏడుస్తున్నాడు చాచా చాచా ముగ్గురు ఇక్కడే ఏడవాల కొట్టు దగ్గర ఒకడు లేకుండా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 అంత్యకాల సంస్కారం చాలా మంచిది ఎట్లా వస్తుంది అంత్యకాలంలో భగవన్నా కూర్చోండి రా గాంధీ మహాత్మాన్ని అకస్మార్త్గా షూట్ చేశారండి ఎక్కడ బిర్లా హౌస్లో బిర్లా భవన్లో కూలిపోయినాడు వారికి వారు తలచలేదు ఐడియా లేదండి ఇట్లా ఎవరో వచ్చి కాలుస్తారని అకస్మార్తగా చనిపోతూ ఏమన్నారు చెప్పండి హా రామ్ హా రామ్ అని చెప్పి తారక ఉచ్చరిస్తూ ప్రాణం విడిచాడండి ఏమండి అంత్యకాలంలో తారకం రావాలంటే సామాన్యం అండి వారికి ఎందుకు వచ్చిందో చెప్పండిది అందరికీ వస్తుందా చెప్పండి సర్వేషు కాలేషు మాస్మరయుద్ధ జన అర్జునే అంత్యకాల సంస్కారం గొప్పదే కానీ ఎట్లా వస్తుంది సర్వేషు కాలేషు జీవితంలో ఎల్ల కాలం కూడా దైవ సంబంధమైనటువంటి విచారణ చేస్తుంటే ఆ నామస్మరణ చేస్తుంటే అంత్యకాలంలో అది వస్తుంది జ్ఞాపకానికి వస్తుంది లేకపోతే కనుక ఆ అంత్యకాల సంస్కారానికి జీవితం అంతా కూడా చక్కగా భగవన్మయం దైవభక్తి చాలా మంచిది అండదు కనుక అన్ని అనేకమైనటువంటి విద్యలు ఉన్నప్పటికీ ఈ అధ్యాత్మ విద్య మానవాణ్ణి ధరింపజేస్తుంది జీవితంలో నిజంగా ఈ కారక విద్య తరింపజేస్తుందండి అది దుఃఖాన్ని పోగొడుతుంది ఏమండి ఆ విద్యలో ఎవరైనా ప్రవేశం కలిగి ఉన్నారా చెప్పండి కాలేజీల్లో చెప్తున్నారా ఎక్కడైనా స్కూళ్ళల్లో చెప్తున్నారా లేదు కదా కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటితోనే ఇది ఉపదేశం చేశారు అధ్యాత్మ విద్య అన్ని విద్యల కంటే ఇది గొప్పదని చెప్పి ఈ అధ్యాయంలో ఇంకా అనేకమైనటువంటి సిద్ధాంతములు చెప్తున్నారు సంక్షేపంగా చెప్తాను వినండి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 ఎల్లుండి మళ్ళా జ్ఞానం మధ్యలో కర్మ పెట్టి ఇటు అటు జ్ఞానాన్ని పెట్టవలసిన పని ఏమిటి శ్రీకృష్ణ వర్మార్త చూడండి ఇవాళ జ్ఞానయోగం మన తర్వాత నాలుగవ అధ్యాయం జ్ఞానయోగం మూడు కర్మయోగం కర్మయోగం మధ్యలో పెట్టి బాడీ లాగా ఇటు జ్ఞానం పెట్టారండి సరే దానికి దానికి అర్థం ఏమిటి తెలుసండి తెలుసుకుని కర్మలు చేయండి కర్మలు చేయటం పశువులు కూడా కర్మ చేస్తున్నాయి ఏమిటి లాభం దానివల్ల ఏమి తెలియదు అజ్ఞానంతో కర్మలు చేస్తున్నాయి తెలుసుకుని దృష్టాంతం చెప్తాను ఇప్పుడు భగవానుడు ఏం చెప్పినాడు సర్వం కలితం బ్రహ్మ అందరిలో ఒక చైతన్యం వ్యాపించున్నది అది జ్ఞానం అది నిత్య జీవితంలో ఆచరణలో పెడితే వాడిలో ఏం పదం ప్రకాశిస్తున్నది ఏ ఉన్నారు మిత్రులు ఎవరున్నారు జంతువులు ఏమున్నది అదే స్వరూపం కదా కాబట్టి నువ్వు ఒక ప్రాణికి ఎట్లా అపకారం చేస్తావు చూడ అనేటువంటి భావన మానవుడికి కలుగుతుంది కర్మ శుద్ధం అయిపోతుంది ఎవరిని హింసించడు బాధించడు ఎందుకు తన స్వరూపమే అక్కడ వెలుగుతున్నది కాబట్టి చాలా ఇప్పుడు విశ్వరూపం అనే భగవద్గీతలో చూపిస్తారు కారణం ఏమిటండి అన్ని అధ్యాయములో ఒకరిగా చెప్పి విశ్వరూపం ప్రాక్టికల్ గా ఎందుకు చూపించారు చెప్పండి ప్రత్యక్షంగా అర్జునే ఆల్ దోవ్ డైవర్సిటీ ఇన్ ది యూనివర్స్ దూనిటీ ఈ ప్రపంచం అనేకంగా ఉన్నప్పటికీ అనేక చేతులు అనేక కాళ్ళు వెన్నున్నాయి ఇప్పటికీ కూడా ఒకటే స్వరూపం అని సూర్య శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షంగా విశ్వరూపం చూపించినాడు ఇది జ్ఞానం ఇది తెలుసుకుంటే ఒక ప్రాణికి చేస్తారు చెప్పండి ఇప్పుడు ఒకడొకని కొట్టాడంటే దాని అర్థం ఏమిటండి చెప్పండి వాడు నాకంటే వేరుగా ఉన్నాడు అని అజ్ఞానం విశ్వరూపంలో అందరూ భగవత్వ రూపంలో తెలిసినప్పుడు వాడిని ఎట్లా కొడతాడు చెప్పండి అని చంపలు వాయించుకుంటారండి గుళ్ళో నేను చూచాను కొందరు వాయించుకోవడం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 ఇప్పుడు గవర్నమెంట్ వారు చాలా శిక్షలు వేస్తున్నారండి ఎవరైనా దొంగతనం చేస్తే శిక్ష ఏదైనా అబద్ధం అంటే ఇంకా రకరకాలుగా శిక్షలు వేస్తున్నారు ఏమైనా మార్పు వస్తున్నదా వాళ్ళ హృదయాల్లో ఏమైనా మార్పు వస్తున్నదా లేదండి ఆ ఆ కాలం శిక్షాకాలం పూర్తి అయిన తర్వాత మళ్ళా ముహూర్తం పెడుతున్నాడు అండి దొంగ మళ్ళీ పెడుతూనే ఉంటాడు ఒక చోట జరిగిన విషయం చెప్తున్నాను ఒక గ్రామంలోనండి ఒక లావాటి ఉన్నాడండి ఒక సన్నటి ఉన్నాడు వాళ్ళిద్దరికేదో వాద వివాదం వచ్చిందండి వాద వివాదం వస్తే లావాటి వాడు కోపం ముదిరి వాడి చంప మీద ఒక వాయించాడండి ఒకటి వాయిస్తే వాడు సన్నవాడు కదండి మళ్ళీ కొట్టలేక బెంచ్ కోర్టులో దావా చేశాడండి వాడు వీడి మీద మ్యాజిస్ట్రేట్ గారు ఇద్దరికి సమాన్లు పంపించాడు ఇద్దరు వచ్చారండి మ్యాజిస్ట్రేట్ అడుగుతున్నాడు ఏ లావాయినా నువ్వు సన్న ఆయన కొట్టావా చంపాలని దంచి పారేశాను అన్నాడు ఎందుకు కొట్టావని కొట్టాలని అనిపించింది కొట్టాను అన్నాడు సరే నువ్వు కాబట్టి ఐదు రూపాయలు కోర్టుకి జరిమానా చెల్లించవాయి అన్నాడండి ఐదు రూపాయల చరిమానా వాడు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 ఇటువంటి నైతికమైనటువంటి బోధల చేత తప్పకుండా మార్పు వస్తుందండి అది ఎందుకు వీరు వారు దేవతలు రాక్షసులు సమస్త ప్రాణికోట్లు కూడా ఒకే ఇది జ్ఞానం చూ ఒకే స్వరూపం తెలిస్తే దయ కరుణ పరోపకారం అహింస ఇవన్నీ తాండవిస్తుంటాయి చూ ఈ ధర్మాలు ఎంత బోధించినా కూడా మానవుడికి వంట ఎప్పుడు ఈ జ్ఞానం తెలుసుకుంటాడో జ్ఞానం అంటే ఏంటి సర్వం కలుతం బ్రహ్మ మేహనా ఇక్కడ అనేకత్వం లేదు ఏకత్వం ఏమున్నది అనేటువంటి భావం బోధ కనుకుంటే దీని తారక విద్యా అధ్యాత్మ విద్య గనక తెలుసుకుంటే ఇక జీవితం అంతా మారిపోతుంది కర్మ శుద్ధం చూడండి యోగస్థ కురు కర్మాణి అంటాడు అధ్యాయంలో నాయనా అర్జునే యోగం అంటే ఈ ఆత్మజ్ఞానం తెలుసుకునే కర్మ చేయి జనకుడు విధంగా చేశాడండి జనక మహారాజు ఏమండి మొదట్లో వారికి తెలియదు సామాన్యమైన రాజు చక్కగా ఆత్మవిద్యను అష్టావక్రుడు యాజ్ఞవల్కుడు మొదలైనటువంటి గురువుల దగ్గర నేర్చుకున్నాడండి ఎవరు జనక మహారాజు రాజ్యములు ఎట్లా పాలించాడో తెలుసండి తామరాకు మీద నీటి బిందువులే పాలించాడండి అనటాచ్డ్ అది ఎంత రాజకీయ అల్లకలోలం వచ్చినప్పటికీ చెల్లింపడండి అది ఒకనాడు ఏకాంతంలో యాజ్ఞవల్కుడి దగ్గర ఊరు బయట బోధ నేర్చుకుంటున్నాడండి ఎవరు బ్రహ్మవిద్యను యాజ్ఞవల్కుడు ఈ మిథిలా పట్టణం కాలిపోతుంది కాలిపోతాం మంటలు అగ్నిహోత్రం పెద్ద జ్వలించిపోతున్నది పరిగెత్తుకుని వచ్చి చెప్పారు జనక మహారాజా నీ పట్టణం కాలిపోతున్నది అని ఆయన ఏమన్నారు తెలుసండి మిథిలాయా ప్రదీప్తాం నమే దహ్యతి నా ఊరు కాలే ఊరు కాదు అన్నాడండి ఒకటే మాట ఎంత గంభీరమైన వాక్యం మిథిలా పట్టణం కాలిచుండి ఆయన సొంత ఊరు కదా అంత వాళ్ళు బంధువులు అంతా ఉన్నారు అదే కాలిపోతుంటే ఏ మాత్రం చెల్లింపలేదన్నది మితిలాయం ప్రదీప్తాయం నమే దహ్యతి కష్టన నాకు ఏ విధమైనటువంటి చంచలత్వం లేదు నాకు దిగులు లేదని చెప్పి ధైర్యంగా చెప్పేస్తున్నాడు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మవిద్య బ్రహ్మ తెలుసుకున్నాడు ప్రపంచంలో ఆత్మని ఎవరు కూడా చంపలేరు దాన్ని అనేటువంటి విజ్ఞానం వారికి ఉన్నది కాబట్టి రాజ్యంలో చక్కగా పాలించి నేటికి కూడా వారి ప్రాతస్మరణీయుడిగా వెలసెల్లుతున్నాడని చూడండి భగవద్గీతలో వారి పేరు వచ్చిందండి రేపు వస్తుంది చూడండి కర్మస్థిత జనకాదయ జనకుడు మొదలైనటువంటి వారు ఎట్లా రాజ్యములు పరిపాలించారు ఆ విధంగానే మీరు కర్మరంగంలో ప్రవేశించండి మా వారి పేరు ఉన్నది ఇదంతా ఎందుకు వచ్చింది చెప్పండి వారి యొక్క అమోఘమైనటువంటి ఆచరణ పవిత్రమైనటువంటి సిద్ధాంతం ఆ సిద్ధాంతం ఎట్లా వచ్చింది వల్ల కనుక ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి యోగం ఈ ఆత్మవిద్యను ఉపదేశం చేస్తూ ఇప్పుడు మనస్సును అరికట్టేటువంటి పద్ధతి చెప్తున్నాడండి మనస్సు కనుక ఈ భోగేశ్వరుల మీద గనక పరిగెత్తుతుంటే యూ కెనాట్ కాన్సన్ట్రేట్ ఏకాగ్రత కుదరనే కుదరదని చెప్పి కంఠాబద్ధంగా చెప్తున్నారండి చాలిపోతుంది వీళ్ళందరూ శాశ్వతం కాదు అనేటువంటి భావం మనం కలుగు చేసుకుంటే ఎక్కడికి పోతుంది మనసు చెప్పండి కనుక ఈ ఆత్మ విచారణ అనేది చాలా ముఖ్యమైనది ప్రపంచంలో అన్ని కూడా కాలగర్భంలో నశించిపోతాయి ఏది నన్ను ఉద్ధరించేది నా హృదయంలో కలిగే ఆత్మ సచిదానందం ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి దాన్ని నమ్ముకోవాలి అని చెప్పి విచారణ చెయ్యాలని అప్పుడు కనుకనే ఒక చక్కని శ్లోకం చెప్తున్నారు భోగైశ్వర్య ప్రసక్త అపహృత వ్యవసాయాత్మిక బుద్ధి సమాధవన సమాధౌన అర్జునా ధ్యానంలో మనసు నిలవాలంటే భోగైశ్యుల మీద మనసు పరిగెత్తకూడదు వాటిని బాగా బోధించండి ఓ మనస్సే చెప్పలేదు మనస్సును కూర్చోబెట్టి చూడండి సంసారమందలే అల్పసులూచి రాజులు అనుభవించారండి సుఖాలని ఏమైపోయినారు చెప్పండి కారే రాజులు రాజ్యముల నిలదీసి అడిగాడు ఎక్కడ పోయినారు ఈ రాజులంతా ధూళిలో మట్టిలో కలిసిపోయినారు కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతిన్ బొందరే వారేరి పోని వెళ్ళారనుకో లోకానికి ఏమైనా డబ్బు మూట కట్టుకుని వెళ్లారా సిరి మూట కట్టుకుని పోవం జాలి భూమిపై పేరై నగలదే భూమిపై వారి పేరు ఎవరైనా అనుకుంటున్నారా ఏమైపోయినారు వీళ్ళంతా కూడా కనుకనే పశ్చిమ దేశంలో ఒక కవీశ్వరుడు ఎంత గంభీరంగా చెప్పాడో వినండి దింప్ ఆఫ్నింగ్ హెరల్డ్రీ వెల్ ది ఫార్చ్యూన్ బట్ గ్రేవ్ అంటే శ్మశానం మీరు ఎన్ని విద్యలన్నా నేర్చుకోండి ఎంత ప్రాపంచిక వైభవంగా పొందండి ఆఖరికి శ్మశానంలో బూడిది కావాల్సిందే అన్నాడండి ఆయన చూడండి మళ్ళీ చెప్తాను దింప్ ఇటువంటి వాక్యాలు కనుక బాగా మననం చేస్తుంటే ఇక వైరాగ్యం ఎందుకు కలగదండి ఈ ప్రాపంచిక విషయముల మీద పరిగెత్తుతో పరిగెత్తుతో పశువులు ఏ ప్రకారంగా ప్రవర్తిస్తున్నారు అట్లయి ప్రవర్తిస్తున్నాడు మానవుల్లో ఉన్నత ఏమిటి చెప్పండి అది కనుక నేను శ్రీకృష్ణ పరమాత్మ నీవు ధ్యానం చేసిన ఆత్మస్వరూపాన్ని తెలుసుకో ధ్యానంలో మనసులు ఇవ్వాలంటే ఇటు పరిగెత్తకూడదు పరిగెత్తకుండా ఉండాలంటే వైరాగ్యం బోధించు ఈ ప్రపంచ వస్తువులు మొన్నాళ్ల ముత్తటాన్ని బోధించండి భోగైశ్వర్య ప్రసక్తానాం తయ అపహృత ఇవి లాగేస్తుందండి మనస్సుని ఏది శబ్ద స్పరిశాది విషయాలన్నీ కూడా అప్పుడేమవుతుంది ఇక్కడ కాన్సన్ట్రేషన్ కుదరదు ఎప్పుడు ఏకాగ్రత కుదరదు అప్పుడు చంచలమైన మనస్సుతో ఆనందం కలగదండి సరే అర్థం కదులుతుంటే ముఖం కనిపిస్తుందా చెప్ప అర్ధం ఇట్ట ఆడించండి ముఖం కనిపించదు అదే విధంగా అర్థం అంటే ఏమిటి మనస్సు ఆ మనస్సు నిర్ వికారవంతంగా కదులుతూ మురికి తో కనుకుంటే దుమ్ము కనుకుంటే ఏవైనా ఆత్మస్వరూపం అధిష్టానం కనిపిస్తుందా లేదు కనుక అర్థాన్ని నిర్మలం చేసుకోవాలని శ్రీకృష్ణ పరమాత్మ నాయన వైరాగ్యం కలిగి ఉండండి ప్రాపంచిక వస్తువులు మిమ్మల్ని కడతీర్చలేవు ఒక ఇదివరకు జరిగిన విషయం ఒక చోట నేను కథ చదివినాను ఒక చోట ఒక వార్త ఏమిటంటే ఒక పూర్వకాలం అండి గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉన్నారండి ఆ ఇద్దరు స్నేహితులు కాశీ పట్టణానికి యాత్ర తీర్థయాత్రకు బయలుదేరారు పూర్వకాలం బ్యాంకులు చెక్కులు డ్రాఫ్టులు లేవు కదా అని డబ్బు మూట కట్టుకుని చంఖలో పెట్టుకుని ఇద్దరు బయలుదేరారండి ఏది ఖర్చుల కోసం ఇద్దరు బయలుదేరి బయలుదేరితే చాలా గ్రామాలు దాటిపోయినారు ఒక పెద్ద పట్టణం వచ్చిందండి పెద్ద పట్టణం ఆ పట్టణంలో ఎన్ని భోగాలంటే నిజంగా చూసిన వాళ్ళందరికీ కళ్ళు చెదిరిపోతున్నాయండి వాళ్లలో ఒకటి కంటే సంస్కారం సరిలేదండి ఊరికే యాత్రకన బయలుదేరాడే కానీ ఈ ప్రాపంచిక విషయాల మీద వాడికి భోగం ఆసక్తి ఎక్కువగా ఉంది అంచేత ఆ పట్టణలో ఉన్న తణుకు బెళుకులన్నీ చూచి స్నేహితుడితో రేనాయన నువ్వు వెళ్ళు నువ్వు యాత్రకు వెళ్ళి నేను వెళ్ళను నా చేతిలో డబ్బు ఉంది ఇక్కడ బాగా తిని తాగి కొన్ని కొన్ని భోగాలన్నీ అనుభవించి తర్వాత ఆలోచిస్తానులే యాత్ర సంగతి అన్నాడు అవతల వాడు చవాట్లు పెట్టాడు రామ ఇటువంటి ప్రమాదం చేయబాక మనం ఎందుకు బయలుదేరాం విశ్వనాథుని యొక్క పవిత్ర సందర్శనం కోసం బయలుదేరి ఈ దారిలో ఈ భోగ విలాసములకు లోబడిపోతే ఎట్లా నాయన వద్దు నాయనంత హితోపదేశం చేసినా వీడి కర్మ సరిగా లేదు సంస్కారం అంచేత నువ్వు కావాలంటే పోవన్నాడండి నేను మాత్రం పోను ఇక్కడ డబ్బు ఉన్నది అనుభవిస్తాను సరే అవతల స్నేహితుడు వెళ్ళి ఊరు బయటికి వెళ్ళి ఆలోచించాడు స్నేహితుడు లేకుండా నేను ఒక్కడిని ఎట్లా వెళ్ళి అని ఊరు బయట మఠాం పెట్టాడు ఎవరు స్నేహితుడు రాని ఈ దారి వస్తాడు మళ్ళీ ఇద్దరం పోదాను వీడేం చేసినాడంటే ఈ ప్ర ఈ కదా అనేక భోగ విలాసాలు దుర్మార్గులకి సహవాసం డబ్బు కావాల్సి ఉంది ఖర్చు పెట్టేసినాడు రౌడీలు సహవాసం చేశాడు తాగుడు అలవాటు చేశాడు రెండు పార్టీలు ఏర్పడ్డాయి అవతల పార్టీ ఈ పార్టీ కొట్టుకున్నారు దాంట్లో ఒక పార్టీలో వీడి చేరాడు అవతల వాడికండి ప్రమాదం కలిగిందండి కొట్టుకోవటంలో అనందరిని అరెస్ట్ చేశారు విచారణ పెట్టేసి వీడు ప్రధాన పాత్ర కాబట్టి ఎవడు ఈ యాత్రకు వచ్చిన వాడు ఉరిశిక్ష వేశారండి వాడు ఉరిశిక్ష వేశారు రేపు సాయంత్రం నాలుగు గంటలకి వీడి ఉరి తీస్తారండి ఈ వార్త స్నేహితుడు చెవిలో పడిందండి అయ్యయో నారాయణ విశ్వనాథుని దర్శనానికి బయలుదేరి ఉరిశిక్ష కొని తెచ్చుకున్నాడే చావు వీడిని ఎట్లాగైనా బతికించాలని చెప్పి బయలుదేరాడండి ఎవరు స్నేహితుడు బయలుదేరి నేరులో రాజుగారి దగ్గరికి పోయినాడు రాజుగారు ఈ మీ పట్టణంలో ఒక వ్యక్తికి రేపు నాలుగు గంటలకి సాయంత్రం ఉరి శిక్ష పడింది మిమ్మల్ని ఒక ప్రార్థన చేయడానికి వచ్చాను నేను ఎవరో తెలిసినా జ్యోతిష్కుణ్ణి రేపు సాయంత్రం నాలుగు గంటలకి ముహూర్తం ఎటువంటిదో తెలుసు అన్ని గ్రహాలు చక్కగా అనుకూలమైనటువంటిది ఆనాడు ఆ క్షణంలో ఎవరు చస్తారో రేపు నాలుగు గంటలకి రాబోయే జన్మలో భూమండలానికి అంతటికి ఏకఛత్రాధిపతిగా ఉంటాడు వాడు కాబట్టే వాడికి ఊరేయద్దు నన్ను వేయండి మహాత్మా నేను చస్తాను నీకు వచ్చే జన్మలో నాకు చక్రవర్తి కావాలని ఉన్నది నన్ను కొంచెం ఊరేయండి రాజు అన్నాడు నీకు లేదు వాడికి లేదు నేను వేసుకుని చస్తాను ఈ విధంగా రాజు చచ్చాడు వీళ్ళిద్దరిని వదిలిపెట్టాడండి ఇదంతా ఎందుకు చెప్పానంటే చూడండి విశ్వనాథుని దర్శనం కోసం వచ్చి చావు తెచ్చుకున్నాడండి వాడు ఆ స్నేహితుడు కాపాడకపోతే ఏమైపోయావాడు చెప్పండి అని కనుక భోగేశ్వర ప్రసక్తానా అపహృత చేత వ్యవసాయాత్మిక బుద్ధి సమాధన మనస్సు గల వాడు ధ్యానం చేయలేడు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మెడికే అన్నాడు ఇప్పుడు అర్జున్ గారు ఒక ప్రశ్న అడుగుతారు కృష్ణ ఆహా ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానబోధ చేస్తున్నారు చాలా బాగుంది కానీ ఇటువంటి జ్ఞానం గల యొక్క లక్షణాలు ఏమిటో కొంచెం చెప్పండి వాడు ఏ విధంగా మాట్లాడతాడు ఏ విధంగా వ్యవహారం చేస్తాడు ఏ విధంగా నడుస్తాడు కొంచెం చెప్పండి నాకు ఎందుకంటే ఏదో కొంత వేష వేషాలు వేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు కదా నేను గొప్ప జ్ఞానిని అంటే నేను ఎట్లా తెలుసుకునేది వాట్ ఈస్ ది టెస్ట్ వాట్ ఈస్ ది క్రైటీరియన్సన్ అదండి అర్జున్ యొక్క సమాధి మహానుభావ అను ఆత్మ జ్ఞానం కలిగిన యొక్క లక్షణం ఉంటుందో దయచేసి చెప్పండి అన్నాడు ఇది చాలా అవసరం ఎందుకంటే భోగస్ అక్కడక్కడ బోగస్ అంటే కేవలం కల్పితమైనటువంటి వాళ్ళు ఉన్నారండి ఇది వాళ్ళకి అనుభూతి లేదు ఏం లేదు ఒట్టి వేషాలు రుద్రాక్షమాలు వేస్తారు ఏమో రకరకాలుగా ప్రవర్త ఎట్లా టెస్ట్ అండి ఏ మార్గముల ఉపాయముల ద్వారా మనం కలిపెట్టగలం అని ప్రశ్న చూడండి వెంటనే శ్లోకాలు చెప్తారండి అద్భుతమైనటువంటి అండి శ్లోకాలు గాంధీ మహాత్ముడు ఎప్పుడు ఈ పద్దెనిమిది శ్లోకాలు పఠిస్తుంటాడు అండి మీకట్టా తెలుసుని అడుగుతారేమో మేము చిన్నప్పుడు కాశీలో చదువుకునేటప్పుడు గాంధీ అక్కడ మా స్కూల్లోనండి మా కా విద్యాపీఠం దాని పేరు అక్కడ ఏఐసిసి కాన్ఫరెన్స్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ దానికి అప్పుడు గాంధీ గారు పటేల్ వీళ్ళందరూ వచ్చారండి మేము వారి యొక్క జీవితం చక్కగా పరిశీలించినామండి పక్కన ఉండి గాంధీ గారు పొద్దున్నే నాలుగున్నర లేస్తారండి ఏ ఆఫ్ చేస్తారు బ్యాటరీ లైట్ ఒక ఆయన వేసుకుంటాడు స్థిత లక్షణం పద్దెనిమిది శ్లోకాలు చదువుతారని ఆశ్చర్యం ఏంటి భగవద్గీతలో యభై ఎన్నో ఏడు శ్లోకాలు ఉంటే ఈ పద్దెనిమిది ఎందుకు చదవాలి దాంట్లో అంత అద్భుతమైనటువంటి సారం ఉందండి అది అన్నిటిని చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు సంక్షేపంగా చెప్తానండి కృష్ణుడు చెప్తున్నాడు ఎవరు స్థితప్రజ్ఞుడంటే కోరికలు చూడండి పూర్తిగా తొలగిపోతాయి చూడండి ఇది పొందాలి అది పొందాలి ఇది అనుభవించాలి ఇది అనుభవించాలి ఎందుకు అన్ని కోరికలు యొక్క ఉద్దేశం ఏమిటి చెప్పండి ఆనందం కదా ఆ ఆనందానికి లోటు లేదు కదా వీడికి బ్రహ్మానందం ఎక్కడుందో అన్ని ఆనందములు కూడా దాంట్లోనే ఉన్నాయండి ఇంకా మీరు చిల్లర ఆనందం కోసం ఎందుకు పరిగెత్తుతాడు వాడు చెప్పండి కనుకనే ప్రజాతి కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యే ఆత్మతు ప్రజ్ఞతే మనస్సు